పరిశుద్ధర్ స్టార్టింగ్ ప్రేయర్ చేయండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ గల దేవ జీవం గల తండ్రి ఈసయానికి వందనాలు స్తోత్రం ప్రభ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వలోక సృష్టికర్త జీవం గల దేవ జీవాధిపతి అయిన దేవ కృపాసత్యత నిన్న నేడు ఏకరీ ప్రియ పరిలోకపు తండ్రి నీకే వందనాలు ప్రాభ నీ పాదాలకు వందనాలు ప్రాభ ఇదిగో నాయన గడిచిన కాలమంతా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి తండ్రి ఇది ప్రాభా మాకు నూతన అను నూతన కృపణ అను గురించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే నీకు వందనాలు ప్రాభ నీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగంలో మీకే కలుగునుగాక హాల ఇదో నా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ ఆయన ఎవరికీ లేని ధన్యత ప్రవాహం మిమ్మల్ని ఆరాధించటకు అయినా మీ స్వరం వినుటకు మీరు ఇచ్చిన బట్టి మీకు వేలాది వందనాలు ప్రాభ నా తండ్రి ఇదిగో నా తండ్రి మధ్యాహ్న కాల మీటింగ్ లో ప్రభావ నా తండ్రి మీరే మాకు తోడుగుననే మీటింగ్ అంతటినీ నాయన మీరే మా మీ నామానికి మహిమ కరెంట్ జరిపించండి తండ్రి ఎటువంటి టెక్నికల్కి నా ప్రభావ నా తండ్రి అధికారం లేకుండా ప్రభా నడిపించండి తండ్రి ఆయన మీ స్వరం ద్వారా మాతో మాట్లాడండి మా పాటల ద్వారా మీరు మహిమనుందండి ప్రభా మేము చేసే ప్రతి ప్రార్థనకు నాయన మీరే జవాబుదాయి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అదే రీతి రా నా తండ్రి రాన బిడ్డలందరూ నడిపించండి ప్రభావ నా తండ్రి మీటింగ్ మొత్తం మీరే ఆది అంతం వహించి తండ్రి మీ నామానికి మహిమ తీసుకొచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ పర్ సుద్రాదక్ చిన్న ఆరాధన ప్రా పాఠ ఏసు సన్నిధిలో ఆరాదిం చేదను ఏసు సన్నిధిలో ఆరాదిం చేదను Yesuni Sannidilu Aradim Chedanu Hallelujah Hallelujah Aradim Chedanu Hallelujah Hallelujah Aradim Chedanu chedanu hallelujah hallelujah aradin cedanu hallelujah hallelujah aradin cedanu ఆత్మతో సత్యముతో ఆరాది ఆత్మతో సత్యముతో ఆరాదిను ఆత్మతో సత్యముతో Ārādiṃ chedhanu Ātmāto sathya muthu Ārādiṃ chedhanu Haleluya, haleluya Ārādiṃ chedhanu Alleluia, Alleluia Aradin chedhanu Alleluia, Alleluia Aradin chedhanu Alleluia, Alleluia Chedhanu, karamulan Paiketti Aradhin Chedanu Karamulan Paiketti Aradhin Chedanu మూలన్ పైకె ఆరాదిను కరమూలన్ పైకె ఆరాదిను హలు హ ఆరా దిం చేదను హలలుయ్యూ థ్యాంక్ యూ అన్న అన్న మీదే వాక్యం అన్నా ఈ దినం షేర్ చేసుకుందన్న ప్రార్థించడం ప్రార్థించి దీన్ని వాక్యం చేసుకుందాం పరిశుద్ధుడ వేవా మీకు వదనాలనైనా మా ఉన్నతుడకు తండ్రి మీకే కృతజ్ఞ తెలిసాయా ప్రోభ ఈ దినమంతా మీ సాయం చేత నడిపించది మధ్యాహ్న కాలంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించండి మనం సిద్ధపరచమంతా ఆర్థిస్తున్నాం ప్రభుత్వం మాలో ఎటువంటి బలహీనతలను చూపించమంటూ ఆర్థిస్తున్నాం అయినా వాటన్ని విడుదల పొందాలనైనా పరిశుద్ధిలో నడిపించండినైనా మీ యొక్క స్వరం వినాలా మిమ్మల్ని చూడాలా ప్రభావ ప్రతి క్షణం తను మనం మీ అటువంటి జీవిత భాగ్యాన్ని మాకు అనుగ్రహించమంటూ ఆర్థిస్తున్నాం ఈ రాత్ర ఎంతో సమీపంగా ఉంటుండగా మేము సిద్ధపడాలా అనేట్లను సిద్ధపరచాలా అటువంటి సేవ జీవితం మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ మధ్యాహ్న కాలం నవ ఏ రీతిగా మిమ్మల్ని స్థితించాలా ఏ రీతిగా మిమ్మల్ని ఘనపరచాలా మా జీవిత కాలం అసత్యాన్ని మేము గ్రహించి అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి మాకొక పని అప్పగించబడింది ఆ పనిని మేము ఆరంభించుకొని ముగించుకోవాలా ప్రతి ఒక్కరూ దాన్ని త్వరతరగా ముగించుకోవాలి ఈ లోకస్తులో వాళ్ళ స్వార్థంతో వారి వ్యక్తిగత జీవితాలు కొరకు ప్రయాసపడుతున్నారు కానీ ప్రభా వారి సమస్తము పెంట కుప్పాన్ని హెచ్చరించినారు అది క్షేమైందని హెచ్చరించినారు అది బాధ్యత కలిగిందే కానీ ప్రాముఖ్యమైంది కాదు మీ సన్నిధిలో సమయం గడపడం మీ సన్నిధికి వచ్చి మీతో సహవాసం చేయడం మీ స్వరం వినడం మీరు చెప్పిన మాటలు గైకొని దాని ప్రకారంగా జీవించడం అవును ప్రభ ఆ రీతి ఉన్నప్పుడు ఈ లోకాతీతంగా కూడా మేము అభివృద్ధి పొందుతామన్నారు ఎందుకంటే మీ యొక్క నీతి రాజ్యాన్ని మొదట వెతికినప్పుడు దాని తర్వాత మాకు అవసరం ఉన్నాయన్నీ మీరు అనుగ్రహిస్తున్నారు నేను కానీ అవసరాలు వెతుక్కుంటూ నీతి రాజ్యాన్ని పక్కకు పెట్టేస్తున్నాం ఈ రోజులలో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం మీ మరోసారి మాకు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం వాక్యాన్ని జ్ఞానిస్తున్నగా పరిశుధాత్మ నడిపింపు అను గురించి మీకు ఒక సాక్షిపెట్టుకోమని ఏ సుక్రీస్తులను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రసంగి అన్న ఒక పుస్తకంలో నుంచి ఒక వాక్యాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నా చాలా సమాచారాల క్రితం దీన్ని ధ్యానించిన ఆల్మోస్ట్ నైంటీ నైంటీ టూ నైంటీ త్రీ ఆ ప్రాంతంలో దీన్ని నేను ఒకసారి ప్రకటించిన దాని తర్వాత ఇంకొకసారి చెప్పిండచ్చు ఇది మూడవసారి నాకు దీన్ని ధ్యానించడం ప్రసంగి దావిద కుమారు అయిన సొలమును రచించిన పుస్తకం అన్నట్టు ప్రసంగి లేకుంటే ఇంగ్లీష్లో ప్రీచర్ అంటారు ప్రసంగి లేకుంటే ప్రీచర్ కాబట్టి ప్రసంగి అనే పదం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ టైం జనరల్గా మనం దీని ఇటువంటి పదాలు ఇంకెక్కడ చూసినట్టు మనకు కనిపించవు ప్రసంగి ప్రసంగికుడు ప్రసంగికురాలు అని వింటాం కానీ ప్రసంగి అనేది ఇక్కడ చూస్తాం మనం ఫస్ట్ టైం అంటే ప్రసంగించే వాళ్ళని ప్రసంగి అంటారు అంటే సువార్త ప్రకటించే వాళ్ళని ప్రసంగి అంటారు కాబట్టి ప్రసంగి అనే ఇక్కడ ఒక ప్రసంగి గురించి మాట్లాడుతుండ్రుడు అతను సలోమును తన గురించే మాట్లాడుతున్నా అనేసి నేను అనుకుంటాను ఇది ధ్యానించినప్పుడు ఈ పుస్తకం అయితే ముఖ్యంగా ఇది అన్నిటికంటే టఫ్ పుస్తకం బైబిల్లో ఎంతమంది ఛాలెంజ్ చేసి ఓడిపోతుంటారు దీన్ని అర్థం చేసుకోకుండా బహు కష్టతరమైన పుస్తకం ఏదైనా ఉందంటే ప్రకటన గ్రంథం కూడా కాదు ప్రసంగినే అని నేనే కాదు చాలామంది చెప్తూ ఉంటారు అన్నట్టు ప్రపంచాత్మకంగా ఎన్నో సమాచారాల నుంచి ఎందుకంటే ఇదంతా కన్ఫ్యూజ్డ్ ఆశ్చర్యంగా ఉండి అర్థం కాని స్థితిలో అయోమయం అంటాం కదా అయోమయ స్థితిలో ఉండే వాళ్ళకి సంబంధించిన విషయాల గురించింది ఇక్కడ అంతా అర్థం కాని స్థితి లేనింది పరిస్థితి లేదనేది అయితే ఇది బహు ఒక రీతిగా చెప్పాలంటే బహు కష్టతరమైన పుస్తకమైన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనం నేర్చుకుంటాం దీన్ని నేర్చుకోవాలంటే ఖచ్చితంగా కామెంట్రీస్ అవసరమే రకరకాల వ్యక్తులు గతంలో హండ్రెడ్ టు హండ్రెడ్ ఇయర్స్ క్రితము వాళ్ళు రాసిన కామెంట్రీసు అంటే రెండు వందల సంవత్సరాల క్రితం ఎట్లా అర్థం చేసుకున్నారు ఈరోజు మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నాం ఎందుకంటే వాక్యంలో జీవం ఉంటుంది కాబట్టి అది ఏ దశలో ఏ కాలంలో అయినా అది పనిచేస్తూనే ఉంటుంది ఎందుకంటే జీవం కాబట్టి జీవవాక్ కాబట్టి అది ప్రతి కాలంలో ప్రతి తరంలో పనిచేస్తూ ఉంటుంది వృద్ధుల కాలం దాటిపోయాక యోవనస్త్ర కాలం స్టార్ట్ అవుతుంది వాళ్ళ కాలంలో ఆరంభమవుతుంది వృద్ధుల కాలంలో ఆ కారు ఆ వాక్యం ముగిస్తుంది దాని తర్వాత వస్తుంది అట్లా ప్రతి తరంలో అది జీవింపజేస్తేనే ఉంటుంది ఎందుకంటే జీవముంది కాబట్టి అయితే ఈ పుస్తకము బహు కష్టతరమైన పుస్తకం అయినట్టు కానీ అయినా కానీ చివరి ఏమంటాం పన్నెండవ అధ్యాయానికి వచ్చేటప్పటికీ బహు గంభీరంగా సొలమూన చివరికి ప్రసంగి చివరికి తను ఏం అర్థం చేసుకోండి అన్న విషయాన్ని ఏ రీతిగా మనము ఆయన సన్నిధిలో జీవించాలా అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇది ధ్యానించినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రకటించిన వాక్యం ఇది నేను ఆ రోజుల్లో ధీర్గా రాత్రి ఎంతోసేపుకి వచ్చిన నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది ఆ ఇయర్స్ క్రితము పంట ఆ ఆ ప్రయాసము జ్ఞాపకానికి వచ్చినప్పుడు అవును ఆ రోజుల్లో ఎంతగా కష్టపడ్డాం కదా కామెంట్రీస్ లేవు ఇంటర్నెట్ వసతులు లేవు యూట్యూబ్ లేదు ట్వంటీ ఫైవ్ యూట్యూబ్ లేదు కదా ఏ ఇంటర్నెట్ కాన్సెప్ట్ అనేది లేనే లేదు అంతగా ఉండే ఇంటర్నెట్ ఉండే కానీ ఈ టూల్స్ అన్నీ లేకుండే అయితే సాఫ్ట్వేరు బైబుల్ సాఫ్ట్వేర్స్ ఇలాంటివన్నీ ఏం లేకుండే మన మన ఓన్ ప్రింట్ బైబుల్ తీసుకొని అందరి నుంచి చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఇది దేనికి సంబంధించింది అని అర్థం చేసుకుంటా దీనికి సంబంధించిన ఇంకేదైనా వాక్యం ఉంటే ఆ వాక్యాన్ని వెతుక్కుంటా అట్లా దీర్ఘంగా రాసిన చదువుకొని సిద్ధపడిన వాక్యాలు ఇవన్నీ అనే రోజుల్లో బహు టైం ఉండేది ఇప్పుడు కూడా అదే ట్వంటీ ఫోర్ టైం అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్సే ఇప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్సే తేడా ఏంటంటే పలు రకాల పనులు చేస్తాం కాబట్టి సమయం సరిపోదు ఉదాహరణకి ఇప్పుడు ఇల్లు ఉద్యోగం అంటే సరిపోయి చాలామందికి 99 తొమ్మిది శాతం మనుషులకి ఇల్లు ఉద్యోగం తప్ప ఇంకా వేరే ఏముండవు నా గురించి ఏదో గొప్పగా చెప్పుకుంటుందేమి అనేక రకాల పనులు పెట్టుకుంటాను మార్తలాగా కానీ మరి అలాగా కూడా ప్రభుత్వం ఎంతకు వచ్చి కూర్చుంటాను వాళ్ళ దగ్గర అనేకమైన పనులు అంటే ఇప్పుడు ఇల్లు ఉద్యోగము కాగా స్వచ్ఛంద సేవా సంస్థలతో పనిచేయడము కాగా యూనివర్సిటీస్తోని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయడం కాగా రీసెర్చ్ స్టూడెంట్స్ పిహెచ్డి స్టూడెంట్స్తో సమయం పెట్టడం కాక కంపెనీ ఒకటి ఉంది కంపెనీకి ఒక కంపెనీకి చైర్మన్ లాగా ఉన్నాను అక్కడ ఎంప్లాయీస్ బావుగలు చూడాలా దాని బిజినెస్ల గురించి ఆలోచించాలా ఐడియాస్ ఇవ్వాల్సి వస్తుంది సిఈఓకి అది కాక ఎన్నో రకాలమైన పళ్ళు ఇవే కాకుండా ఇంకా కొత్త రకాలు పెద్ద గ్రూపే కదా దానికి ఒక లీడర్షిప్ ఇవ్వాలంటే అంత అంత ఈజీ కాదు నేనేమో లీడర్షిప్ అందరికీ ఇవ్వాలనుకుంటున్నాను కానీ ఎంతమంది ఆ లీడర్షిప్ తీసుకోగలరు లీడర్షిప్ తీసుకున్న సభ్యులు ఎంతమంది యాక్సెప్ట్ చేయగలరు నేను లీడర్షిప్ కావాలంటే నాకైతే కేబీపీఎం ఎవరికైనా ఒప్ప చెప్పాలంటే ఎవరికి ఇంతవరకు కనిపించలేదు నాకు ఎందుకంటే కేబీపీఎంని నడిపించాలంటే కేవలం నీకు వాక్యం ఉన్నదనేసి అనుకుంటే సరిపోదు నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలా లాంగ్వేజ్ ఉండాలా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండాలా ఇంటర్నెట్ కమాండ్ ఉండాలా ఇప్పుడు కేబీపీఎం వెబ్సైట్లో అవన్నీ అప్లోడ్స్ చేస్తుండాలా ఎడిటింగ్ చేస్తుండాలా దాని తర్వాత ప్రేయర్ గ్రూప్స్ కండక్ట్ చేయాలి ఎక్కడెక్కడో ఉంటాయి ఎందుకంటే ఎంతకాలం నేను ఆ గ్రూప్లో ఉండలేను ఎక్కడ నడిపిస్తారో దేవుడు నాకు వెళ్ళలేదు బట్ నాకైతే ఎక్కడో తటస్థిస్తుంది ఎక్కువ కాలం నేను మీ మధ్యలో ఉండకపోవచ్చాను నేను ఎక్కడైనా వెళ్ళిపోవచ్చని ఏదో ప్లేస్కి వెళ్ళిపోవచ్చను అట్లా అనిపిస్తూ ఉంది నాకు ఆలాపన ఎందుకంటే నాకు కొన్ని సంవత్సరాల దేవుడు చూపించిన దర్శనం కాల ముగింపు ఏ రైతు ఉందనేది మొహం ముక్కు మొహం తెలియని వారి మధ్యలో నేను సేవ చేస్తున్నట్లు అక్కడ కాలం ముగించినట్లు నేను చూసుకున్నాను కాబట్టి నేను దేనికి అటాచ్మెంట్ పెట్టుకుంటా నేను దేనికి సెంటిమెంట్స్ లేవు దేనికి కూడా అటాచ్మెంట్స్ పెట్టుకొను ఏ వస్తువుకి అటాచ్మెంట్స్ పెట్టుకోను ఆస్తి అంతస్తులకు అటాచ్మెంట్స్ పెట్టుకోను దానిది ఆ అసలే లేదు ఇప్పుడు కాదు వ్యవనస్థ కాలంలో కూడా లేదు నాకు కాబట్టి ఈ పన్నెండవ అధ్యాయంలోని ప్రసంగి పుస్తకాన్ని చదువుతూడు ఇంతవరకు మేము మాట్లాడుతున్న విషయాలు తిరిగి జ్ఞాపానికి వస్తూ ఉంటాయి మీ ఎట్లా ముగించబోతుంది అది యవన కాలంలో జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుంటుంది అందుకు ఇది చివరి అధ్యాయము బహు ఆనందకరమైన అధ్యాయం అనిపిస్తుంది నా బహు ఆశ్చర్యకరమైన అధ్యాయం అనిపిస్తుంది పన్నెండవ అధ్యాయానికి వస్తే చివరిగా ఇది సొలోమోను రచించిన యొక్క ప్రసంగి ఒక ముగింపు అధ్యాయం ఇది అయోమయ స్థితి గందరగోళంగా ఉన్న పరిస్థితులు ఎన్నో సందేహాలు జీవితంలో ఎవడూ క్లియర్ చేయలేడు నీకు వచ్చిన కళని అర్థం చెప్పలేడు నీకు దర్శనం ఎవడు అర్థం చెప్పలేడు అంత అయోమయ స్థితి దానియల్కి వ్యూహానికి జకరియాకి హెచ్ ఎంతోమంది భక్తులకి ప్రవక్తలకి అంత అయోమయ స్థితి గందర్గోళం ఎందుకంటే దేవుడు భీకరుడు ఆయన గంభీరమైన వాడు ఆయన అంత సింప్లిఫైడ్గా ఉంటాడు ఆయన ఆయన భీకరత్వంలో ఆయన గంభీరత్వంలోనే కనిపించుకుంటూ ఉంటాడు అది నువ్వు అర్థం చేసుకోవాలంటే నువ్వు ఆర్ట్ హ్యూమన్ బీయింగ్ అది ఆయన కాబట్టి అంత ఇంత అర్థమవుతుంది లేకపోతే అసలే అర్థం కాదు అందుకే అనిలాగ హేతువాదులకి ఏం అర్థం కాదు బైబుల్ అందుకే పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళని చూస్తే జాలి అనిపిస్తుంది అరే వీళ్ళకి ఏమీ తెలియదు బ్యాక్గ్రౌండ్ ఏం తెలుకుంటారు ఎక్కడో కాపీ పేస్ట్ చేసుకొచ్చి మాట్లాడుతుంది అనిపిస్తుంది వాళ్ళని చూస్తే కాబట్టి వాళ్ళ జీవన విధానం ఆ రైతే కానీ ఎటువంటి అయోమయ స్థితిలో బహు గందరగోళంగా ఉన్న స్థితిలో సందేహాలు కలిగిన జీవితంలో ఎన్నో ఉంటే మనకి సందేహాలు నా ఉద్యోగం ఏంది నా కుటుంబం ఏంది నా పిల్లలు ఏంది నా భవిష్యత్తు ఏది నా సేవలు ఏది అంతా అయోమయంగా ఉంటుంది కదా ఒక్కసారి ఆయన సన్నిధిలో వైపు కూర్చొని మోకాళ్ళు కళ్ళు మూసుకొని బవ్వా నీవు ఉంటే నాకు చాలు అంటే అవన్నీ మాయమైపోతాయి అందుకే నీ చింతవత్తు నా మీద మోపారాడు అయోమయం ఎందుకు వస్తుందంటే అనేకమైన చింత కలిగించుకుంటున్నాం మనం చెయ్యాలా ఈ లోకంలో సాధించాలి ఎందుకంటే కష్టించి ఫలించి అభివృద్ధి పొందమన్నాడు అన్నీ నేర్చుకోవాలా టూల్స్ నేర్చుకోవాలా స్కిల్స్ నేర్చుకోవాలా నాలెడ్జ్ సంపాదించుకోవాలా విపరీతంగా చదవాలా రకరకాల పుస్తకాలు చదవాలా పుస్తకం చదవకుండా స్కిల్స్ నాలెడ్జ్ నాలెడ్జ్ లేకుంటే స్కిల్స్ రావు వీటన్నిటికీ ముఖ్యంగా నీ యాటిట్యూడ్ దాన్ని ఏమంటారో తెలుగులో యాటిట్యూడ్ని భావన అంటే ఫీలింగు యాటిట్యూడ్ అంటే నీ మానసిక పరిస్థితి నీ మైండ్ ఎట్లుంది నీకు ఏది నచ్చుతుంది ఏది నచ్చదు దాని యాటిట్యూడ్ అంటారు ఇంగ్లీష్లో నీకు ఒక మంచి యాటిట్యూడ్ ఉంటే నాలెడ్జ్ పట్ల ఆసక్తి పలుగుతుంది పుస్తకాలంటే మంచి భావన మంచి యాటిట్యూడ్ ఉంది దాంతో నువ్వు ప్రతిరోజు పుస్తకాన్ని చదువుతావు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలనే యాటిట్యూడ్ అని నాకు చాలా కాలం అంటే చిన్నప్పటి నుంచి నాకు అది ఉంటే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలని డిక్షనరీలో డిక్షనరీ తీసుకొని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ప్రతిరోజు ఐదు పదాలు నేర్చుకునేటటువంటి ఆల్ఫాబెటిక్గా ఏ టు జెడ్ అట్లా సంవత్సరాలు సంవత్సరాలు డిక్షనరీ మొత్తం చదివేసిన నేను ఇంగ్లీష్ పదాలు అన్నీ నేర్చేసుకున్నాను కొన్ని సడన్లీ అర్థం కాకపోవచ్చు కానీ సి సెంటెన్స్ని బట్టి దాన్ని అర్థం చేసుకుంటా ఆ పదం సెంటెన్స్లో పెట్టినప్పుడు ఆ సెంటెన్స్ని చదువుతూ చదువుతూ ఓహో ఈ పదం అర్థం ఇస్తుందేమో అని అనుకుంటా అట్లా లేదంటే అవసరం ఉంటే మళ్ళీ డిక్షనరీ చూస్తా నేను ఈరోజుకి కూడా ఈరోజు ఇప్పుడు మన ఆండ్రాయిడ్ ఫోన్స్ ఈ వర్డ్ వెబ్ అని ఒక చిన్న యాప్ ఉంటుంది వర్డ్ వెబ్ వేసుకుంటే ఇంగ్లీషు డిక్షనరీలాగా పనిచేస్తుంది దాని తర్వాత పదాలను ఎట్లా ఈ సెంటెన్స్లో పెట్టాలి కూడా అది అంత మంచిగా యాప్ వర్డ్ వెబ్ అని కాబట్టి యవన కాలంలో ఈ పుస్తకం అర్థం చేసుకుంటే నీ వృద్ధాప్యంలో నువ్వు సమాధానంతో కాలాన్ని ముగించుకుంటావు అనేదే అందమైన అధ్యాయం అన్నటువంటిది బహు ఆశ్చర్యకరమైన అధ్యాయం ఇది నాకు అర్థం చేసుకున్నాం బైబిల్లో ఎంతోమంది ఈ యొక్క పుస్తకాన్ని ఈ ముఖ్యంగా ఈ యొక్క చివరి అధ్యాయాన్ని అర్థం చేసుకొని ప్రకటించడానికి ప్రవేశపడినట్టు నేను చూసిన చాలా కాలం నేను కూడా విన్నా వేరే పాస్టర్స్ చెప్పడం కూడా విన్నా ట్వంటీ ఇయర్స్ కితం ట్వంటీ ఇయర్స్ కితం సరే నాకేంటంటే నేను కూడా ఒకని కావాలా నేను కూడా ఒకని కావాలా వాళ్ళ మధ్యలో ఈ యొక్క అధ్యాయాన్ని ప్రకటించడంలో ఎందుకు బావి తరాలు భవిష్యత్ తరాలు వాళ్ళు ఎవరొకరు విని మరి కొంచెం ముందుకు వెళ్తారు నువ్వు ఒక మెట్ వేస్తే ఇంకొకటి ఇంకొక మెట్టేస్తాడు అట్లా మెట్లు కట్టుకుంటే ఒక వాళ్ళ కనీసం ఒక మెట్టను నువ్వు తయారు చేసుకున్నావు నీ లైఫ్లో అట్లా ఉండాలి అన్నట్టు వాక్యాలు ప్రకటించినప్పుడు సరే దేవుని ఆత్మీయ నడిపింపు ఉంటుంది కానీ నీ సాధన కూడా అవసరం కదా నువ్వు కూడా కదా పుస్తకం తీసుకోవాలా పేపర్ తీసుకోవాలా మరొక బుక్ తీసుకొని రాసుకోవడం ఇది బహు ఇంపార్టెంట్ చాప్టర్ నా దృష్టిలో ఒకసారి పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినాం దుర్దినములు రాకముందే ఎఫ్ఎస్ రాష్ట్రపతి పౌలి జ్ఞాపకం తీస్తాడు మనం ఉంటుందే దుర్దినములు దినములు చెడ్డవి అన్నాడు ఆల్రెడీ వచ్చేసినాయి వాళ్ళు రాకముందే ఎప్పుడు చదువుతుంది నువ్వు ఈ పుస్తకాన్ని దుర్దినములు రాకముందే మనకి ఎప్పుడు చూపించింది దేవుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనది ప్రవచన సేవ ఎన్నెన్నో ప్రవచనాలు ధ్యానించినాము ఎన్నెన్నో జ్ఞాపకం తీసుకున్నాం ప్రభుత్వ చూపించిన విధానంగా ఎంతో మనుషులకి వీటన్నిటిని చూపిస్తూ మనం సిద్ధపడతా ఉన్నాం ఇతరులను సిద్ధపరుస్తూ ఉన్నాం దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంగతులు రాకముందే చెప్పండి యవన దశలో ఉంటుంది ఎవరికన్నా వీటి అందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే వృద్ధాప్యంలో ఉంటుంది ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా ఎవరైనా బయట దేశానికి వెళ్ళి వస్తుంటే సార్ నేను ఇండియాకి వస్తున్నా సార్ మీకు ఏం కావాలో చెప్పండి సార్ అంటే నాకు ఏమి ఇంట్రెస్ట్ లేదని వృద్ధాప్యంకి వచ్చినప్పుడు కాదు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దాటిపోయినాయి నేను యంగ్ ఏజ్లో కూడా ట్వంటీస్లో ఉన్నప్పుడు కూడా థర్టీస్లో ఉన్నప్పుడు కూడా ఎవరన్నా ఏమన్నా తీసుకొస్తారంటే నేను ఇంట్రెస్టే చూపించకపోయేవాడిని అంటే నేను యవన కాలంలో ఉంటే కూడా వృద్ధులలాగానే తయారైన అంటే సామెత ఒక పాట కూడా ఉంటుంది సినిమా పాట కొందరు యవనులు పుట్టుకతోనే వృద్ధులు అది చెప్పుకోవడానికి వేరేగా ఉంది కానీ ఇక్కడ మటుకు నిన్న నీ అటిట్యూడ్ అన్నట్టు దుర్దిన రాకముందే వీటి అంత నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంబంధంలో రాకముందే అంటే వృద్ధాప్యం ఎట్లుంటుంది అనేది విశదీకరిస్తున్నాడు యవన కాలంలో నువ్వు అది జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు వీటి ఎంత సంతోషం ఉండదు చిన్నప్పుడు ఎంతో ఉండే ఆశలు కోరికలు రెండు మూడు సార్లు నేను జ్ఞాపకం చేస్తున్నాను చిన్నప్పుడు టూ త్రీ టైమ్స్ ఆ మెసేజ్ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం వీటి ఎందు నాకు సంతోషం లేదని నేను చెప్పు సంవత్సరంలో వీటి ఏంటంటే ఎన్నో ఉంటాయి కదా బిర్యానీ తినాలా చికెన్ తినాలా మటన్ తినాలని ఆహారం అనే పదార్థం బట్టలు వేసుకోవడము పిక్నిక్లు పోవాలా ఫారిన్ కంట్రీస్ ట్రిప్ వేయాలా వరల్డ్ టూర్ పోవాలా నాకు నాకు కలిగో కథను ఉండేవాడు అతను సంవత్సరం అంతా డబ్బులు అని ఇప్పుడు చేసి వెళ్ళిపోయాడు సంవత్సరం అంతా సంపాదించి ఎండాకాలం వస్తే వన్ మంత్ మొత్తం యూరోప్ తిరిగి వస్తాడు యూరోపో ఏదో దేశాలు తిరిగి ఆ డబ్బులన్నీ అట్లా ఖర్చు అంటే తప్పు ఒప్పు అనేది కాదు నేను చెప్పాడు మనం ఎవరు కూడా తప్పులు ఒప్పులు చూపడాం అది వాళ్ళ జీవన విధానము వాళ్ళ జీవన కోరిక దీని అనేది ఏంటంటే సంపాదించుకుంటాడు ఆయన సంపాదన కదా ఆయన ఇష్టం కదా ఆయన యూరోప్ బాల్ ఆయన కోరిక తీర్చుకోండు అంటే తప్పేముందని మా తమ్ముడు ఈ మధ్య ఒక విషయం చెప్పిండు నాకు ఆయన ఆయన మా తమ్ముడు ఆస్ట్రేలియాలో ఉంటాడు తనతో పాటు పనిచేసి అయిన ఒక వ్యక్తి ఆయనతో పాటు పనిచేసిన ఆయన అక్కడ ఆయన యూరోపియన్ ఆయన సొంత ఇల్లు అమ్మేసి ఉద్యోగం రిజైన్ చేసి ఆ డబ్బు తీసుకొని మొత్తం ప్రపంచం తిరిగిండట అయితే మా తమ్ముడు అన్నాడట వయ్యారు ఎందుకు ఇట్లా చేసినావు ఆ ఇల్లు ఎందుకు అమ్మాలా పోవాలంటే నువ్వు పోవచ్చు అంటే వినోద్ మీరు ఏషియన్స్ కదా మీరు ఏషియన్స్ ఒక రీతికి ఆలోచిస్తారు మేము యూరోపియన్స్ని ఇంకో రీతికి ఆలోచిస్తాం అంతే తేడా మీరు అంత సేవ్ చేసుకోవాలా ముసలా ఎంత వరకు పెట్టుకోవాలా అట్లా ఆలోచిస్తారు మీరు మేము అట్లుండం ఏ రోజు ఆ రోజు మా జీవితాన్ని ఆనందిస్తూ ఉంటాం అది కూడా కరెక్టే అనిపిస్తుంది కానీ వాళ్ళ అర్థంలోకి వెళ్ళి అది కరెక్ట్ నీ అర్థంలోకి వెళ్ళి చూస్తే కరెక్ట్ అందుకే నేను ఎవరిని కూడా తీర్పరిని కాదు నేను ఎవరి మీద తీర్పు తీర్చాను వాడిట్లా వీడిట్లా వాడిట్లా వీడిట్లా ఇదే కదా మనం తీర్పును ఒకరి మీద ఒకరు అది తప్పు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలం కానీ అందరికీ ఒకటే సత్యం ఏంటంటే ఒక కాలంలో దేని పట్ల కూడా నీకు సంతోషం ఉండదు బ ఎంత కష్టపడి కట్టుకున్నావు కదా ఇల్లు ఏం నువ్వు కష్టపడ్డావా యహోవా కట్టించనిచో కట్టువాడి ప్రయాసం వ్యర్థం కాదా ఆ వాక్యం మర్చిపోయినామా కావలివాడు ఒక పట్టణాన్ని ఎంత కాచినా యహోవా కాయకపోతే కావలివాడి ప్రయాసం కూడా వ్యర్థమే కాబట్టి కొన్ని విష ఒక సంవత్సరం ఒక టైం వస్తుంది నీకు దేంట్లో సంతోషం ఉండదు చిన్నప్పుడు కోరికుంటే ఒక ఇండిపెండెంట్ ఇంట్లో ఉంటే మేము బిడ్డ మీద పతంగులు ఎగరేసుకోవచ్చని హైదరాబాద్లో అది క్రేజ్ కదా పతంగులు ఎగరేయడం చిన్నప్పుడు ఇప్పుడు పోయింది కానీ ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉండే పతంగులు ఎగరేయాలని బిద్దె లేకపోయా మాకు అప్పుడు కొంతకాలానికి రెండు మిద్దలు వచ్చినాయి కానీ పతంగుల మీద ఆశ పోయింది మిద్ద మీద మంచి కుర్చేసుకొని దాక్కుంటా మ్యూజిక్ వినాలా అన్న కోరిక ఉండే ఎన్నో మ్యూజిక్ సిస్టమ్స్ ఉన్నాయి ఈరోజు దగ్గర మంచి మంచి కాస్ట్లీ మ్యూజిక్ ప్లేయర్స్ ఉన్నాయి ఆయన వాటి మీద మోజు లేదు పెద్ద మీద పోతే ఇవ్వం ప్రార్థనకే పోతున్నా కానీ ఏం చేయలేని స్థితిలో చెప్పండి వృద్ధాప్యం వచ్చినట్లే కాదా ఇది దేని మీద కూడా మనకు సంతోషం లేదు దేని మీద కూడా ఆనందం లేదు కానీ కుటుంబ బాధ్యతలు మట్టుకుని నిర్వర్తించాలా ఇది నేను చెప్తా ఉంటాను సేవింగ్స్ చేయాలా పిల్లల కొరకు సేవింగ్స్ చేయాలా భార్య కొరకు సేవింగ్స్ చేయాలా మా నాయన నుంచి నేర్చుకునే నేను అది మన ఆయన రిటైర్ వచ్చిన ఫండ్ అదంతా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్లో పెట్టేయండి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్లో ఫైవ్ ఇయర్స్ ముందే పెట్టాలి రిటైర్ కాకముందు ఫైవ్ ఇయర్స్ ముందు పెట్టినావనుకున్నావు రిటైర్ కాకముందు నువ్వు ఎగ్జాక్ట్లీ రిటైర్ అయినాక ఫిఫ్త్ ఇయర్ నుంచి నీకు పెన్షన్ వస్తుంది పోస్ట్ ఆఫీస్లో మనీ వస్తూ ఉంటుంది ఆ మనీ నీకు ఎంత కనీసం ఏడెనిమిది వేలు పదివేలు వచ్చిందా ఫుల్ కదా చాలు వృద్ధాప్యంలో పదివేలు చాల అవసరం నువ్వు ఏం తినలేవు కూడా ఏం తిరగలేవు కూడా కాబట్టి అవి అక్కడి నుంచి నేను నేర్చుకున్నాను అందుకే హ్యూజ్ సేవింగ్స్ చేస్తా నేను ఎన్నెన్నో సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్లు చేస్తామంట నా కొరకు కాదు నా తర్వాత ఎవ్వడు వాక్యం ఏముందంటే ఎహో ఆశీర్దిస్తే నీ పిల్లలు బిచ్చం ఎత్తుకోరంట ఉంది వాక్యం అది నువ్వు మీ పిల్లలు బిచ్చం ఎత్తుకోకుండా వాడికి గృహం లేకుండా నువ్వు చేస్తున్నావా అట్లా చేయకుండా ఉండాలంటే ఎంత జాగ్రత్తగా మనము విచారించాలా వీటన్నిటినీ అందుకు ఇది చాలా అందమైన పుస్తకం ఈ గ్రంథం కష్టం ఉంటేనే అట్లా అర్థం చేసుకుంటే నేను ఏది కష్టం ఉంటే అదే ఆనందం అనుకోవాలా పవలే చెప్పింది శ్రమలలో సంఖ్యలలో మనం ప్రభునందు ఆనందించడం నేర్చుకోవాలా దెబ్బలు తగిలిన ఆనందించడం నేర్చుకోవాలా కాబట్టి ఇప్పుడు చూడండి రెండవ వష్టంలో ఆయన చెప్పారు ఇవన్నీ ప్రవచనాత్మకమైన పదాలు మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో కూడా ఈ విషయం జ్ఞాపకం చేయబడుతుంది మన ప్రభు జ్ఞాపకం చేస్తారు రెండవ వష్టం తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకం చూడండి తేజస్సునకును అంటే వెలుగు కదా సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకం ఇవి నాలుగు గుంపులు ఇవి తేజవాసులు అంటే లక్ష నలభై నాలుగు వేల మంది వాళ్ళకు కూడా చీకటిగా అమ్ముతుంది వస్తుంది ఎందుకు రాదు కష్టాలు వస్తాయి నాకు నీకు కూడా వస్తాయి కష్టాలు నాలుగవ మొద ఒకటి ప్రసంగిలో చూపిస్తున్నాడు లక్ష నలభై నాలుగు మంది మొదటి గుంపు అని వచనంలో దాని తర్వాత సూర్య చంద్ర నక్షత్రములు అవి మూడు గుంపులు సూర్యుడు దేనికి సాదృశ్యం చంద్రుడు దేనికి సాదృశ్యం మీకు తెలుసు తేళ్ళకి సూర్యుడు అంటే తేళ్ళకి చంద్రుడు అంటే సర్పములకి ఇంకో దశగా చూస్తే నక్షత్రములు సర్పంగ సాదృశ్యం చంద్రుడు సూర్యుడు తేళ్ళకి సాదృశ్యం సారీ చూర్యుడు తేళ్ళకి సాదృశ్యం అయితే చంద్రుడు గొప్ప జనం అవి రివర్స్ అవుతాటే మీరు కేర్ఫుల్గా వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ విధానాలు నేర్చుకున్నప్పుడు మీరు పర్ఫెక్ట్గా తయారెత్తారు చీకటి వీటిని కమ్మే కాలము రెడీ అయిపోయింది అది ప్రవచనం మట్టేశ్వరతలు మన ప్రభు ప్రకటించిన ప్రవచనం ఈ మూడు గుంపులు చీకటి కమ్మబోతున్నాయి వాటి నువ్వు ఒక విషయం చెప్పండి తేజస్వికి చీకటి ఎట్లా కమ్ముకుంటుంది ఎప్పుడైతే నువ్వు సూర్యచంద్ర గుంపులతో నువ్వు కొట్లాడుతుంటావు ఎందుకంటే అవి చీకటి శక్తులయ్యి నక్షత్రంలో కొరకు నువ్వు ప్రయాసపడుతుంటావు ఎందుకంటే నువ్వే కదా వాళ్ళకి తేజస్సు ఇచ్చేడుది తేజోవాసులే కదా నక్షత్రంలోకి వెలిగించేది నక్షత్రాలు అప్పుడప్పుట్లో వెలిగిపోతూ ఉంటాయి మినుక్ మినుక్ అని వెలిగిపోతూ ఉంటాయి వాటికి వెలిగించేది నువ్వే కదా వాటికి కంప్లీట్ చీకట్ కమ్మక ముందే వాటి నాలుగు గుంపులు సంగతి మాట్లాడుతుండ దాని తర్వాత వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే కాబట్టి వాన వాన వచ్చినప్పుడు అది ఆశీర్వదం ఆయన ఆత్మ వర్షము పరిశుధాత్మక సాదృశ్యం పైనుంచి కిందికి కాబట్టి అయితే వర్షం వచ్చినప్పుడు దాని పని ఏం చేస్తుంది భూమిని తడిపి కూర మొక్క మొక్కలకి చెట్లకి నీళ్ళు ఇస్తుంది అది అవి బాగా నీళ్లు తాగి ఎంత వర్షాకాలం వస్తే ఎంత త్వరగా పెరుగుతాయో పిచ్చి పిచ్చి చెట్లు మరీ ఫాస్ట్గా పెరుగుతాయి మంచి చెట్లు ఎంత నీళ్లు పోసినా స్లోగా పెరుగుతాయి అది ఏందో నాకు అర్థం కాదు బియ్యానికి ఎంత కష్టపడతారు విపరీతంగా నీళ్లు పోస్తారు ఆ పిచ్చి చెట్లు నీళ్లు పోయకుండా ఎండకాలమైనా ఏ కాలమైనా పెరుగుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటాయి అది ఆశ్రయం ఈరోజు కూడా నాకు కాబట్టి వాన వెలిసిన తర్వాత మేఘములు రాకముందే మరలా రాకముందే అంటే బాగా మంచి ఆశ్రయం ఉన్నంత కాలంలో జ్ఞాపకం చేసుకోము మరల మేఘములు తర్వాత మేఘములు రాకముందే నీ బాల్య దిన ముందే నీ సృష్టికర్తను స్మరణకు ఇది పాయింట్ ఈ పుస్తకము ఏం హెచ్చరిస్తుందంటే ఈ అధ్యాయము యవన కాలంలో ఏ రీతిగా నువ్వు గుర్తించాలా ఏ రీతిగా మీ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోగా ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది రిమెంబర్ నవ్ ఆల్సో ద క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ ద యూత్ బిఫోర్ ద ఈ డేస్ కమ్ అండ్ దౌ షల్ సే ఐ హ్యావ్ నో ప్లెజర్ ఇన్ దెమ్ దేని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండద్దు అన్నీ పోతూ ఉంటాయి డిటాచ్మెంట్స్ అయిపోతూ ఉంటాయి ఎన్ని ఇస్తూ అప్పటికీ కొంతమంది ఇస్తూ ఉంటారు ఒక స్టూడెంట్ ఉన్నాడు అమెరికాలో ఎంత విలువగల వసూలు తీసుకొస్తాడు అసలు నాకే అతని భయం ఇస్తూ ఉంటుంది వాటిని ముట్టాలంటే నేనంత విలువ ఇవ్వలేను అతనికి మరీ విలువగల వస్తువులు తీసుకొస్తుంటాడు ఏం చేయాలని వద్దు వద్దంటే కూడా తీసుకొచ్చిస్తుంటాడు మా ఇంట్లో ఉన్న ఏ వస్తువు ఎప్పుడన్నా మీరు మా ఇంటికి వచ్చి చూస్తే ఆశ్చర్యపోవాల అక్కడ ఉండే ప్రతి వస్తువు నేను సంపాదించింది కానే కాదు ఎవరో ఒకరిచ్చింది అది నాకు ఉదాహరణకి మీరు కూర్చున్న సోఫాలు ప్రతి సోఫా ప్రతి కుర్చీ నేను కష్టపడి సంపాదించుకుంది కానే కాదు ఆ మ్యూజిక్ సిస్టమ్ చూస్తూ ఉంటారు అది ఎవరో బహుమానం ఇచ్చారు నాకు అది ఇరవై ఐదు వేల రూపాయల మ్యూజిక్ సిస్టమ్ అది లేదు సార్ మీరు మ్యూజిక్ వినాలా సార్ మీకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం సార్ అని బలవంతంగా తీసుకుపోయి ఫోన్ ఇచ్చేయండి అది ఇరవై రూపాయల మ్యూజిక్ ఇష్టం పదిహేను సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న టీవీ కూడా నాది కాదు ఇంకెవరో బహుమానం ఇచ్చారు ప్రతిదీ గ్యాస్ట్రో ఎవరు బహుమానం ఇచ్చారు మైక్రోవేవ్ అగ్ని ఇంకొకరు బహుమానం ఇచ్చారు రిఫ్రిజిరేటర్ ఇంకొకరు బహుమానం ఇచ్చారు ఏదో అర్థమయ్యిన నేనేం కష్టపడ్డానంటే ఏం సంపాదించుకున్నానంటే నేను ఏమి సంపాదించుకోలేదు నా లైఫ్లో కానీ నా డబ్బులన్నీ నేను సంపాదించిందంతా ఇంకొకరి మీద ఖర్చు పెట్టిన బాధ్యత పొందుకోవడానికి తమ్ముళ్ల మీద ఖర్చు పెట్టేసిన తల్లిదండ్రుల మీద ఖర్చు పెట్టిన అన్నల మీద ఖర్చు పెట్టేసిన అక్కల మీద ఖర్చు పెట్టేసిన ఇంకా బయట మీద ఖర్చు పెడతాను బాధ్యత కాబట్టి సేవా విధానంలో ఏం సంపాదించినా నేను ఏం తిననంటే ఏమీ లేదు అయినా నేనేం దుఃఖపడను నాకు ఏం బాధ కూడా లేదు నా దగ్గర ఏం అన్ని టాలెంట్స్ ఉన్నాయి ఏ ఎనభై తొమ్మిదిలోనే అమెరికాకి వెళ్ళిపోవాల్సిన వాడిని దాని తర్వాత తొంభై ఐదు తొంభై అమెరికాకి వెళ్ళిపోవాల్సి వచ్చేవాడిని రెండుసార్లు చేయికొచ్చి పోగొట్టుకున్న దాన్ని వదిలేసి వచ్చేసిన తల్లిదండ్రుల గురించి వృద్ధాప్యంలో వాళ్ళ రోగంలో ఉన్నవారు అనేష్ వాల్ ముగ్గురు చనిపోయినారు ఇప్పుడు నేను పోవచ్చు ఎక్కడికన్నా కావాలంటే ఎందుకంటే అప్పుడు బాధ్యత అనిపించింది తండ్రిని విడిచిపెట్టడానికి వీలు లేదు వృద్ధాప్యంలో తల్లి బహు వేదనలు ఉంది ఆమెకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది అదే టైంకి నేను ఉండాల్సి వచ్చింది ఆయన దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పించి ఆ హార్ట్ ఆపరేషన్ చేపించడము దాని తర్వాత తమ్ముడు ఇంకో తమ్ముడు బాగుండకపోవడం వాణ్ణి దగ్గర తీసుకోవడము దాని తర్వాత అన్నకు బాగా ప్రాబ్లం తాకపోవడం ఆయన హాస్పిటల్ తిట్టు తిరగడము అయిపోయింది మా టైం తర్వాత వాల్ పెద్దవాళ్ళు అందరూ వెళ్ళిపోయినారు ఇప్పుడు నేను ఫ్రీ అటు దీనికి ఏం సమస్య లేదు నాకు నేను వెళ్ళిపోవచ్చు అమెరికాకో ఏదో దేశానికి వెళ్ళిపోవచ్చు అర్థమే కాదు అయోమయ స్థితి ఈ వృద్ధాప్యంలో ఇంకెక్కడ పోవాల నేను ఏ దేశానికి పోవాలా చెప్పాను అందరికీ వస్తుంది వ్యవస్థ నేను చెప్తున్నా నాకే కాదు ప్రతి ఈ సమస్య కాబట్టి ప్రతిదీ వ్యర్థము ఈ పుస్తకం అంతా వ్యర్థానికి సంబంధించిన విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఎప్పుడన్నా అవకాశం ఉంటే మరీ తీర్థం చూపిస్తాను నీ బాల్య దినందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనము ఇది పాయింట్ బహుముఖ్యమైన పాయింట్ బాల్యము అన్నప్పుడు ఇప్పుడు కూడా ఉన్నది మనం బాల్యమే కదా మనం అంతా చిన్నపిల్లలేమే ఆయన సన్నిధిలో నేనైతే ఆయన సన్నిలో చిన్నపిల్లలాగానే పోతాను అందుకే పర్లోక మందన మా తండ్రి పరుశుద్ధ దేవా మా దేవ అని సంబోధిస్తాను ఆయన తండ్రి కాబట్టి మనం పిల్లలం కాబట్టి కాబట్టి మనము ఆయనని స్మరణి ఆయన ఆయనని మనం స్మరణకు తెచ్చుకోవాల ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలని ఈ వృద్ధాప్యము ఎట్లా ఉంటుందని మూడో వర్షం చూపిస్తాను జస్ట్ క్లుప్తంగా చూపించేసి వాక్యాన్ని మిగిస్తా ముగిస్తాను ఆ దినమున ఏ దినమున నీ వృద్ధాప్యంలో ఇంటి కావలి వణుకుదురు చెప్పండి మీ ని నీ దేహమే ఇల్లు కదా మన నీ కావలి వారు ఎవరు చెప్పండి కాళ్ళు వణుకుతాయి చేతులు వణుకుతాయి తల వణుకుతుంటుంది బాడీ మొత్తం వరుకుతూ కదా ఎందుకంటే ఆ మన జీవ క్లాక్ పెట్టిండి దేవుడు అది ఎవరు కలవదు కొన్ని వేల సంవత్సరాల వరకు ఎవరు గెలదు క్లాక్ ఈ మధ్య కనుకున్నారు ఈ ఇస్రాయల్ దేశస్తుల సైంటిస్టులు వాటిని టెలిమోర్స్ అంటారు ఇంగ్లీష్లో ఈ టెలిమోర్స్ని వాళ్ళు పట్టే గుర్తుపట్టేసారు ఇది దుష్టుల చేతిలో పడితే ఏమవుతుందో చెప్పామంటారా క్లాక్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది పదిహేను సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోవచ్చు నీ ఇంకొక యాభై సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోవచ్చు నువ్వు అది కనుక్కున్నారు మనుషులు చివరి కాలంలో అన్నీ ఇట్లా జరుగుతూ ఉంటాయి డిఎన్ఏని కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు ఇప్పుడు జీన్ శాంపుల్స్ అన్నీ అర్థం చేసుకున్నారు ఇప్పుడు నీ బాడీలో ఏ అవయవము ఏ జీన్ తను కంట్రోల్ చేయబడుతుందో అర్థం చేసుకున్నారు ఫుల్ మనిషి మీద ఫుల్ కంట్రోల్ సంపాదించుకున్నారు ఈ లోకస్తులు ఈరోజు సైంటిస్టులు వాడు ఇష్టం నీ మీద ప్రయోగాలు చేయొచ్చు ఇప్పుడు సైతాను నీ మీద ఇష్టం ప్రయోగాలు చేస్తున్నాడు మందులతో తోని రకరకాల వైరస్లతో సైతానే ఇస్తున్నాడు కానీ వాడేం చేస్తాడు సైతాను సర్ప సంతానం ఉంటుంది కదా వాళ్ళ ద్వారా రీసెర్చ్ చేపిస్తాడు వాళ్ళ ధర లీక్ చేపిస్తాడు వచ్చేది మటుకు వాణ్ దగ్గర నుంచే దానికి ఒక మీడియం కావాలి కాబట్టి లీక్ అవుతుంది ఈ లోకంలో వాడి అనుచరుల ద్వారా అట్లా జరుగుతుంది రకరకాల రోగాలు లేకపోతే ఫార్ మా ఫార్మా కంపెనీస్ బిజినెస్ ఎట్లా నడుస్తుంది చెప్పండి కొత్త రోగం వచ్చిందనుకోండి రెమ్డెసివీర్ ఇవన్నీ విపరీతంగా అవ్వకపోతే మస్తు డబ్బులు వస్తాయి మరి ఇంకొంత ఒక రోగం వచ్చిందనుకోండి మరి కొత్త రకమైన మందులుగా అనుకుంటారు అట్లా కావాలని చేసేరీలో కానీ దేవుని సృష్టిని సంపూర్ణంగా వాళ్ళ కంట్రోల్కి తీసుకుంటుంటారు అది మూలుగుతుందని మనం రోగరక్ష పత్రిక ఎనిమిదో దినదిస్తాం ఈ సృష్టి ఏకగ్రీవంగా ఇది నుంచి మొదలు మూలుగుతున్నది అది ఎవరు నన్ను విమర్శిస్తారా అని ఎదురు చూస్తున్నది నువ్వేమో ముసర అయిపోయినావు కొనుక్కోడు స్టార్ట్ అయిపోయింది బాడీలో నువ్వు ఎంత బిర్యానీలు తిన్నా ఎంత నాన్ వెజ్ తిన్నా ఎక్కడ రాదు నీకు ఎందుకంటే ఇందాక చెప్పిన నేను నీ క్లాక్ నీ సెల్లా ఉంది అది చాలా స్పీడ్గా తిరుగుతుంది దాన్ని రివర్స్ ఎప్పుడు చేయగలను చేస్తారేమో భవిష్యత్తులో కానీ టైం వరకు ఉంటుందో ఉండదో నా టైం వరకు ఉంటుందో ఉండదో ఆయన మనం ఎందుకు శర్రంలో జీవించాలనుకుంటున్నాం మనం ఆత్మలో జీవిస్తున్నాం కదా ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం ఉన్న ఆ ఆయన సన్నిధిలో యుగయుగంలోకి అయిన తప్పటి మనం కాబట్టి ఇంటి కావలివారు వణుకుదురు ఎవరు వీళ్ళు బలిష్ఠులు ఎవరు ఆ చెప్పండి నీ వెన్నుపూస బలిష్టమైంది కదా నీ కాళ్ళు వణుకుతాయి కావలివారు నీ కాళ్ళు నీ కండ్లు నీ చేతులు దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అవన్నీ ఓడుపుతూ ఉంటాయి విసురువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకుందరు చెప్పండి ఏంది విసురుతారు ఏం పని చాలించుకుంటావు కిటికీలో గుండా చూసివారు కనలెక్కరు కండ్లు క్షీణిస్తాయి చూపు క్షీణిస్తూ ఉంటుంది తిరుగటి ధ్వని తగ్గిపోవను నీ నోట్ల పండ్లన్నీ ఊడిపోతాయి చెప్పండి వీటి తలుపులు మూయబడను ఇంకా వింటి చౌలు పిట్ట యొక్క కూతకు ఒకటి లేచును అసలు నీ చెవులే వినబడినప్పుడు పిట్టకు కూత ఎట్లా లేస్తావు దాని అర్థం ఏంటంటే ముసలిలు నిద్ర పట్టదు వాళ్ళ పాపం ఎందుకంటే దాని ఏదో హార్మోన్ దాని పేరు ఎందుకో జ్ఞాపకంకి వస్తలేదు మనకి మన శరీరం అలసిపోయినప్పుడు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలా రిపేరింగ్ కొరకు నువ్వు రెస్ట్ తీసుకోవాలని ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది బాడీలో దాని పేరు నోటికి వస్తలేదు స్లీప్ హార్మోన్ అంటారు దాన్ని అది రిలీజ్ అవుతుంది నీ బాడీ ఎప్పుడైతే బహుగా అలసిపోతుందో అనారోగ్యంగా అవుతుందో అప్పుడు ఈ హార్మోన్ రిలీజ్ అయితే అప్పుడు నువ్వు నిద్రపోతావు నిద్రపోయినప్పుడు బాడీ రిపేర్ చేసుకుంటుంది దాని లోపల తెలుసా అందుకే నువ్వు ఎంత వైటమిన్స్ తిన్నా ఎంత బలి ఆహారం పొందుకున్నా వేస్టే నిద్రపోకపోతే నిద్రపోతేనే రిపేర్ అట్లా పెట్టిండు దేవుడు ఆయన ఏం చేసిండు మనిషిని నిర్మించినాక చూద్దాం వీడు ఎట్లా వీడు ఎట్లా జ్ఞానంలో అభివృద్ధి పొందుతాడు వీని గురించి వీడు ఎట్లా పట్టించుకుంటాడు వీని గురించి వీడు ఎట్లా ఎదుగుతాడు ఎట్లా ఎట్లా అన్నీ కనుక్కుంటాడు ఒకరోజు వాడు పరలోకప్పు మార్గాన్ని కనుక్కోవాలా ఒకరోజు పరలోకంలో అడుగుపెట్టాలా వాడు వీనికి ఒప్పు మొత్తం ఇంకా వాడే వెతుక్కోవాలా మనిషికి అవకాశం సంగీతమును చేయే స్త్రీలు నాదము చేయవలందరినూ నిశ్శబ్దంగా ఉంచబడతారు అది నేను మీకు చూపించినాయి ఈ ప్రవచనం ఒక టైం వస్తుంది మతపరమైన జీవితం వృద్ధాప్యానికి దారితీస్తుంది అని ఇంకా ఎవడు పాటలు పాడాడు ఎవడు వర్షిప్ చేయడు నిశ్శబ్దం ఎందుకు చెప్పండి సచ్చినాక ఎవ్వడు అరే పలాని వ్యక్తి చచ్చిపోయినాడు చనిపోయినాడు ఇంకా ఏముంటుంది ఎంతసేపు భజనలు చేస్తావు రాత్రి ఒక టైం వస్తుంది నీ భజనలన్నీ బంద్ అయిపోతాయి ఇంకా పోవాల్సిందే ఎక్కడికి ఎక్కడ ఒక ఏర్పరచబడింది కదా నీ శరానికి మట్టి నుంచి దిగబడింది మట్టికే పోవాల్స్తుంది ఆయుధ వర్షంలో ఎత్తు చోట్లకు భయపడుతురు వృద్ధాప్యంలో మెట్లెక్క గలవా నిచ్చనికగలవా నేను గమనించిన నాకు అది భయం స్టార్ట్ అయింది ఇప్పుడు ఒక ఫ్యూ మంత్స్ నుంచి స్టూన్లు భయపడుతున్నా నేను అప్పుడు నాకు అనిపించిన ఇది స్టార్ట్ అయిపోయింది నా లైఫ్లోని కానీ కొంతమంది ఒప్పుకోరు ఆ నేను ముస్లాం అయిపోతున్నాను అంటే హట్ నేను ఎక్కడ ముస్లిం చూడు నేను ఇంకా గట్టిగా అప్పుడు పడతారు కాళ్ళిరగొట్టుకుంటారు అన్నట్టు మెట్లెక్కితే నిత్యం వేసుకొని ఎక్కితే కాళ్ళు వణుకుతున్నాయి భయం అనిపిస్తుంది చూడండి మన సెల్లో మైటోకాంట్రియా వీక్ అయిపోతుంది అది డే బై అక్కడే ఉంటుంది మనిషి శక్తి తెలుసా ఎక్కడుంటుంది అంటే సెల్ లోపల ఒక అవయవం ఉంటుంది దాని పేరే మైటోకాంట్రియా అందులో ఉంటుంది ఎనర్జీ మైటోకాండ్రియా చెడిపోయింది అనుకోండి క్యాన్సర్ రోగాలు వస్తాయి మైటోకాండ్రియా చెడిపోకుండా అంటే సెల్ని క్లీన్ చేసుకోవాలా సెల్లో అంత కాలుష్యం వచ్చి జాయిన్ అవుతూ నువ్వు ఎట్లా జీవకణంలోని ఆ కాలుష్యాన్ని తొలగించుకోగలవు నీకు జ్ఞానమే లేదే నీకు చదువే లేదే ఏ డాక్టర్ చెప్పడే ఏ మందు చేయదు ఎట్లా చేసుకుంటావు నువ్వు క్లీన్ మార్గంలో ఎందు భయంకరమైనవి కనబడు బాదాము వృక్షము పువ్వులు పొయ్యిను అరవై ఏళ్ళు రాటినాక మళ్ళా చెయ్యి కొత్త పాండ్లు వస్తాయి ఎంటర్ చూసినరా ముసలోకి అన్నీ ఊడిపోయినాక మళ్ళా ఫ్రెష్గా స్టార్ట్ అవుతాయి మిడితో బరువుగా ఉండిన ఉంటుందా చెప్పండి వృద్ధాప్యంలో ఏదైనా బరువే బుడ్డ బుడుస బుడుసర కాయ ఎప్పుడైనా చూసిందో లేదో నాకు తెలియదు బుడ్డ బుడుసర కాయ పగులును అంతే ఫినిష్డ్ కాయ అంటే నీ శరీరం పెద్ద కాయ అన్నట్టు బుడ్డ బు బుడుసర కాయ అంటే చాలా పెద్ద కాయ అది పగులును ఏలెనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకుపోచున్నాడు వారి నిమిత్తము ప్రలపించేవారు వీధులలో తిరుగుదురు వెండి త్రాడు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును ధార కుండ పగిలిపోవును బావి యొద్ చక్రము పడిపోవును నేను ఇక్కడ కాపుతాను మళ్ళీ ఈ వెండి త్రాడు బంగారు ఇవన్నీ నేను విశదీకరిస్తాను బావి వద్ద చక్రం పడిపోను ఏంది చక్రం కాల చక్రం టైం బావికి బొకేనే వేస్తారు కదా నీళ్ళు చేదుకోవడానికి దానికి చక్రం ఉంటుంది ఆ చక్రం మీద తాడు పెట్టి రిలీజ్ చేస్తేనే ఫ్రీగా నీళ్లు బయటకు వస్తాయి దాన్ని పూలీస్ అంటారా ఏమంటారు లీవర్ అంటారు పూలీస్ అంటారు టైన్స్ ఫిజిక్స్లో ఫిజిక్స్ సబ్జెక్ట్లో పులిగా అనుకున్నారు అట్లా ఈజీగా ఎంత బరువు దాని మీద ఫ్రీగా తిరుగుతుందని కానీ అదే వేగిపోయిందనుకో తాడుతో పాటు లోపల పడిపోతుంది బావిల బకెట్ ఈ అందులో పడిపోయిందంటే సతమతమే అయోమయమే ఎటది ఎలా బయటికి ఒక్కసారి కాల చక్రము పడి విడిపోయిందనుకో బావి వద్ద చక్రం పడిపోయిందనుకో నీకు నీళ్లు ఉండవు అంటే జీవం పోయిందన్నట్టు ఇక ఫినిష్డ్ సప్లై పోయింది వాటర్ సప్లై పోయిందని మన్నైనది వెనుకటి వల్లే మరల భూమికి చేరను అంటే వెనకటికి మనమంతా మన్నే కదా ఆదాము కాలానికి పోతే వెనకటి కంటే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యుద్ధకు మరలా ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి ఆత్మ నాది అంటాడు ఎహెచ్కెళ్ళగ్రంథంలో ఆత్మ దాన్ని దయచేసిన దేవుడు కాబట్టి ప్రతి జీవానికి ప్రతి మనిషికి ఆత్మనిచ్చిన వాడు దేవుడే కాబట్టి ప్రతి మనిషిలో దేవుని యొక్క ఆత్మ ఉంది అంటే ఆయన సృష్టించండు కావదు ఆత్మల ప్రతి ఆత్మని దేవుడే ఇచ్చాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చేసుకుంటున్నాం ఆయన ఇచ్చిందే కాబట్టి మనం ఆయన దగ్గర పోవాలి కదా ఆయన ఇచ్చింది ఆయన దగ్గరికే పోవాలా అదే విధానం సమస్తము వ్యర్థం ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థం ఇవన్నీ క్లోజ్ అయిపోయే టైంకి మనం దగ్గర అవుతున్నాం క్లోజ్ అయినాక అన్నీ అందుకే ఆ కరెంట్ ఒక విషయం చేస్తాను పేరుతో దాన్ని జ్ఞాపకం చేస్తాడు ఆపోస్ట్ల కరండి ఏంటంటే అన్నీ తిరిగి రెస్టోర్ అయిపోతాయంట సృష్టి ఆరంభంలో ఎట్లా ఉండేనో అవన్నీ తిరిగి రెస్టోర్ అయిపోతాయి ఈ లోపలికి అప్పుడు అని మీరు మళ్ళీ బ్రదర్ ఈ టెంపుల్స్ ఈ చర్చిలు ఈ మాస్కులు ఏమైతే ఎవ్వరు చేయడు కదా వర్షిప్లు అక్కడ చర్చిలు కూడా ఎవ్వరు చేయడు వర్షిప్ టెంపుల్స్లో కూడా వర్షిప్ చేయడు అవన్నీ మ్యూజియం పీచెస్ లాగా తయారవుతాయి ఎవడు కూడా అక్కడికి ఎందుకంటే ఆ వాక్యం చూపిస్తాను బొమ్మలన్నిటినీ విసిరి పడేస్తారంట ఇరమీ గ్రాంధాలు చూస్తాం మనం రోడ్ల మీద పడేస్తారంట బొమ్మలను అసహ్యంతో మనం మటుకు మన యవన కాలంలో ఆయనని స్థుతించడం స్మరించడం నేర్చుకుందాం గంటలు గంటలు పాటలు పాడండి స్థుతించండి దేవుణ్ణి కుటుంబంలో సిగ్గు ఎవడు వింటుండో నన్ను పాడుతున్న పాట అనేది కానీ కాదు నువ్వు ఎట్లా పాడుతున్నావు అనేది కాదు నీకు నేర్చుకుంటేనే మంచి గమకంగా పాడతావు రాకుండా గమకం లేకుండా పాట ఆడితే పాడచ్చు ఎవడన్నా పాట బాగా పాడడం నేర్చుకోండి దేవుని స్థితించడం కనపరచడం నేర్చుకోండి ఎవన కాలంలోనే వృద్ధాప్యంలో ఏం నేర్చుకోలేము కదా కట్టే పట్టుకొని నడవాల్సి వస్తుందేమో కేతులతో ప్రభావం అంటాడు యవన కాలంలో నీ ఇష్టం ఇష్టానుసారంగా నువ్వు ఎక్కడ వాటి అక్కడ పోయినావు కానీ వృద్ధాప్యంలో నీకు ఇష్టం లేనిసరికి నీ పోతావు నేను ఎడ్చుకొని పోతాడు నీ పిల్లలు కొడుకు ఒకసారి ఉంటే కూతురు నా వల్ల కాదంటాడు కూర్తురు నా వల్ల కాదంటాడు మా అల్లుడంటాడు మీ నాయనని నేనేందుకు పెట్టుకోవాలా అని అల్ అంటాడు ఎక్కడ నీ భార్యకు కూడా ఎబిలిటీ లేనప్పుడు ఏం చేస్తుంది జి ఆయన ఎట్లా చూసుకుంటూ ఎవరు చూసుకోలేడు నిన్ను ఇది లేని స్థితిలో ఉంటుంది ఇది మోషన్ పోతుంటే చాలా భయంకరమైన లైఫ్ అది కదా అందుకు మనం ఆయనని ఇప్పుడే స్థుతించాలా ఇప్పుడే స్మరించాలా వృద్ధాప్యం వరకు వెయిట్ చేయదు క్రిస్టియానిటీ లేదొకటి నేను గమనించిన కాశ్చర్యమై ఏం తెలుసా నేను రిటైర్ అయినాక సేవ చేస్తా బ్రదర్ నువ్వు రిటైర్ రిటైర్ అంటే పదం తెలుసా రిటైర్ అంటే నువ్వు అలసిపోయిన వాడవు అర్థం అదే అర్థము అంతకంటే వేరేది ఏం లేదు నువ్వు బాగా అలసిపోయిన వాడు అందుకు నిన్ను ఇంటికి పంపించేసినాం అని చెప్పడమే రిటైర్మెంట్ తెలియక నేను రిటైర్ అనగా సేవ చేస్తా బ్రదర్ ఎవ్వడు చెయ్యడు చెయ్యలేరు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వర్క్ చేసి అలసిపోయినావు నీ లైఫ్లో వాడు తెలుసుకొని తెలియగా నీ నీ ఎవనంతా కంపెనీస్ నీ ఫ్రీ టైం నీ స్వేచ్ఛనంతా దోచుకున్న ఈ కంపెనీస్ మీ ఫ్రీడమ్ని అంతా దోచుకొని వాడి స్వార్థం కొరకు అభివృద్ధి చేసుకున్నారు మీకు ఏదో చిన్న తెచ్చింది శాలరీ అంతే అది దానికి తృప్తి పడుతున్నాం ఎనర్జీస్ అన్నీ దోచుకున్నాయి ఈ బీస్ట్ మృగం బిజినెస్ అనేది మృగం గవర్నమెంట్ ఒక మృగం మతం మృగం ప్రకటన గ్రంథంలోని మృగాలు చూస్తాం కదా మనం త్వరలో చూస్తాం వీటిని ప్రతి మృగాన్ని చూస్తాం ఇవి సముద్రం నుంచి బయటకు వచ్చినాయి మృగాలు మనుషుల మధ్యలోకి వెళ్ళి బయటికి మృగాలు మనుషులనేది వచ్చుకుంటున్నాయి ఇప్పుడు కాదు కాబట్టి మననేది వెనకటి వాళ్ళేనే మరలా భూమికి చేరక చేరు చేరును కాబట్టి నువ్వు ఏం చేయాలా చేరక ముందే పండ్లు ముగించుకోవాలా అందుకే చివరి మందిరం పరలోకంలో కనిపిస్తుంది ఇప్పుడు లేదు ఇక్కడ పరలోకంలో అసలైన మందిరం ఆ మందిరంలో ఏ ఉపకరణం అవసరం లేదు దానికి లైట్లు కూడా అవసరం లేదని వెలుగు కూడా అవసరం లేదు ఎందుకంటే ప్రవ్వేదానికి నిత్యం వెలిగించేవాడు గోడపిల్ల ఆ మందిరంలోనికి అడుగు పెట్టాలన్న తపన యవన కాలంలో స్టార్ట్ కాకపోతే వృద్ధాప్యంలో రాదు ఆ తపన ఆ ప్యాషన్ అంటాం ఇంగ్లీష్లో ఆ ప్యాషన్ యవన కాలంలో రాకపోతే వృద్ధాప్యంలో రాదు హండ్రెడ్ కొంతమంది నేను చూసిన వృద్ధాక్యంలో అప్పుడు రక్షణ పొందుతారు వీళ్ళని ఏమంటారు తెలుసా లేట్ కామర్స్ టు క్రైస్ట్ అంటారు స్కూల్కి లేట్ కామర్స్ అంటాం చూసినరా అట్లా వీళ్ళంతా లేట్ కామర్స్ నేనే అనుకుంటా లేట్ కామర్ అనేసి కానీ నాకంటే ఇంకా లేట్ కామర్స్ ఉన్నారు కాబట్టి మనము ఇటువంటి విషయాలు అనేకలతో పంచుకొని లేట్ కామర్స్ కూడా మనం అదే ప్రేమిస్తాం అర్లీ కామర్స్ని కూడా అదే రీతిగా ప్రేమిస్తాం మనము త్వరగా వీటన్నిటిని మనం ముగించుకోవాలి ఈ లోకంలో ఎవరి సేవ వాళ్ళదే నేను చెప్పిన అందరూ ఒకటే గ్రూప్ ఉండడానికి వీళ్ళేదని ఉంటే విస్తరించదు ఈ సువార్త మీరందరూ భావం కలిగిన వాళ్ళు అదే ఆత్మ కలిగిన వాళ్ళు కాబట్టి ఎక్కడెక్కడో వెళ్ళిపోవాల్సి వీటిని మీరు చూపించండి నేను చెప్పిన మీకు ఉద్యోగం సేవ చేయండి ఎందుకంటే కుటుంబాన్ని పోషించుకోవాలి బాధ్యత కాబట్టి బిల్డింగ్లు కట్టుకుంటే చర్చలు కట్టుకుంటా పోతే నీ సంపాదనంతా పోయి అప్లపాలవుతావు అది రాంగ్ అప్రోచ్ చర్చ బిల్డింగ్స్ అవసరమే కానీ డెకరేటెడ్ ఎక్స్పెన్సివ్ బిల్డింగ్స్ అవసరం లేదు మన ఇంటీరియర్ కూడా చర్చ రన్ ఫ్రంట్ ఫ్రంట్ రూమ్లో కూడా రన్ చేయొచ్చు ఎక్కడ పడితే అక్కడ రన్ చేయొచ్చు ప్రతి ఏంటంటే రన్ చేయొచ్చు ఒక దినం వస్తుందమ్మా ఒక సమయం వస్తుంది మీరు ఎక్కడ కూడా ఆరాధించారు దేవుణ్ణి ఎందుకంటే నేను ఆత్మ సత్యంతో ఆయన ఆత్మ కాబట్టి నేను ఆత్మతో సత్యంతో ఆరాధించాలా అటువంటి ఆరాధనలకు ప్రభు మనం నడిపించాలా ప్రార్థిస్తాం పరశుద్ధరా ఒక దేవ మీకు మౌనాలు సర్వనత తండ్రి మీ ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు మీరు జ్ఞాపకం చేస్తున్నారు ఒకనొక టైం వస్తుంది ఏమీ చేయలేరు మీరు కాబట్టి మీ బాల్యంలోనే మీ సృష్టికర్తను స్మరించుకో స్మరణ చేసుకో అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి బాడీ ఫెయిల్ అవుతూ ఉంటుంది గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది సొసైటీ ఫెయిల్ అవుతుంది ఫ్యామిలీస్ ఫెయిల్ అయిపోతున్నాయి అంత ఫెయిల్ ప్రతిదీ ఫెయిల్ ఎకనామిక్ సిస్టమ్ ఫెయిల్ పొలిటికల్ సిస్టమ్ ఫెయిల్ రిలీజియస్ సిస్టమ్ ఫెయిల్ అన్ని సిస్టమ్స్ ఫెయిల్ ఇంజిన్స్ ఫెయిల్ అన్ని ఇంజిన్స్ ఫెయిల్ కాలచక్రం పడిపోయే టైంకి మేము సిద్ధమవుతున్నాం రొగ్వా ఏ రీతిగా మిమ్మల్ని సూచించాలా స్మరించాలా ఈ లోకం జీనిస్తలేదు ప్రభా ఈ శరణం జీనిస్తలేదు మీరే మాకు అనుగ్రహించి నడిపించమని ఏ శ్రీకృష్ణ ప్రస్తున్నాం తండ్రి బ్రదర్ మదర్ మమ్మీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు టెస్ట్ అవి చేపిస్తారంట దీని తర్వాత ఒకవేళ దానికి మెడిసిన్ ఉందో లేదో చెప్తారంట బ్రదర్ ఇప్పుడు అన్ని ఐ టెస్టులు చేస్తున్నారు మమ్మీకి సరే సిస్టర్ ఏం కాదు మనం ఆ టెస్ట్ లో వాటికన్నా మనం దేవుడి మీద నమ్మకం పెట్టినాం కాబట్టి ఆయననే స్వస్థపరుస్తాడు కాబట్టి మనం అట్లా ప్రార్థన చేద్దాం ఆయన మనం అంతా అదే బ్రదర్ రూత్ సిస్టర్ అని చెప్పాను చూడండి ప్రేయర్ చేయడానికి వాళ్ళ పాప బాగా గ్రోత్ అయిందంట త్రీ పాయింట్ వచ్చింది ఆమె నైన్ అండ్ హాఫ్ మంత్స్ అనుకుంటా ఇప్పుడు అంటే ఆమె ఎయిత్ మంత్ లోనే పుట్టింది ఇప్పుడు ఆ పాపకు వన్ అండ్ హాఫ్ మంత్ కి త్రీ అంటే ఓకే అన్నారు బ్రదర్ వెయిట్ అక్కడ కూడా ట్యూబ్స్ అన్ని రిమూవ్ చేశారు మాట్లాడగలుగుతుంది దేవుడే ఆమెను మన ప్రార్థన ద్వారా స్వస్థపరిచండు మనం ఆ ఋతు గురించి అప్పుడు చాలా చేశాం కదా మనం ఆ మధ్యాహ్నం ఆరాధనలో కాబట్టి దేవుడు ఇబ్బందులకి జవాబు ఇచ్చాడు ఇప్పుడు ఆమె తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా మీరు సాక్ష్యం చెప్పారు సిస్టర్ మా పర్లోకి ఒక కండి పరిశుద్ధి అయింది ఏ సయ నాయన మేమందరం కూడుకొని ప్రే చేయడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనాలేసయ ప్రభ మాకైతే సమయం ఎంత కొంతనే ఉంది ఏ సయ ఈ కొంత సమయంలోనే మేము ప్రభ మా జీవితాలను మార్చుకొని మీకు అనుకూలంగా ప్రార్థనతో కూడుకున్న జీవితాన్ని ఈ మేము కవచంలా ధరించుకొని ప్రభా మా జీవితాలను ముందు కొనసాగులాగా అనుగ్రహించండి ఏసైనాయన రక్షక గ్రూప్ లో ఉన్న వాళ్ళని అందరినీ కాపాడండిసయా ప్రభా నాయన రక్షక మామరున నాలు కేస్ అయితే తగ్గించారు ఈస ప్రభా అయినప్పటికీ ప్రభా లాండా వేరియంట్ బీటా వేరియం కప్ప వేరియంట్ అని వింటూ ఉన్నాం వింటే ఎంతో భయానికి గురి చేస్తా అయినప్పటికీ ప్రభ మీరు మీ ప్రజలను మీ రక్షణ హస్తాలతో కాపాడుతారని విశ్వసిస్తున్నాను ఏ వేరియంట్ అయినా ప్రభా ఏ సునామంలో ఏసు రక్తం ద్వారా అది నశించుకోవును గాక ఏసయ హెలుయేస నాయన రక్షక మమ్మీ అయితే హాస్పిటల్ కి ఉంటుంది ఏసై ప్రభ మరి మీరే ప్రభ తన ఆ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ని అనుగ్రహించండియా ఒక ట్వంటీ ఇయర్స్ క్రితం కూడా మీరు మిరాకుల సార్ రెండు వయసుకి చూపుని అనుగ్రహించారు ప్రభ తన జీవితాల్లో మీరు ఒక మిరాకు జరిగిస్తారని విశ్వసిస్తున్నాను ప్రభ మా చంద్రశేఖర్ సార్ ద్వారా సత్యాలను వినిపిస్తున్నందుకు వందనాలేసే ఎంతో మందికి ప్రభ ఇటువంటి సోర్స్ కూడా లేదా ఇటువంటి సోర్స్ ను అనుగ్రహించి మంచిగా దేవుని లో ముందు కొనసాగలాగా అనుగ్రహించండి సార్ ప్రభా నాయన రక్షక ఇంకా ఎందరెందరైతే ప్రభా ఇరుకులలో ఇబ్బందులలో బాధపడుతున్నారు వారిని కాపాడండి సార్ గ్రూప్ లో ఉన్న వారిని బ్లెస్ చేయండి సార్ ప్రభా నాయన రక్షక మేమెందరో బిడ్డలను మోటివేట్ చేసి మీ మీ రక్షణ మార్గం అందు అనుగ్రహించండి సార్ ప్రభా నాయన రక్షక నాకు అనుగ్రహించిన సుస్థతను బట్టి వందనాలైతే ప్రభానాయన రక్షక ఇంకా ఎంతో మంది అనాథలు నిరాశలు అభాగ్యులు ఉన్నారైతే ప్రభానాయన రక్షక వారికి ఫుడ్ షెల్టర్ క్లోదింగ్ ని అనుగ్రహించాలి అలాగా అన్ఎంప్లాయ్మెంట్ తో కొందరు బాధపడుతున్నారైతే అందరికీ వారికి వారిటబుల్ జాబ్ మీరు అనుగ్రహిస్తారని విశ్వసిస్తున్నాను అందరినీ మీరే కాచి కాపాడి దీనికి ఆశ్వదిస్తారని విశ్వసిస్తూ ప్రభా విధ్వరాళ్ళ కోసం ట్రీట్ చేస్తున్నాను కోవిడ్ లో వాళ్ళ ప్రియులను కోల్పోయిన వాళ్ళ గురించి ప్రే చేస్తున్నాయి ప్రే చేస్తున్నాయి వారికి అందరికీ ప్రభుయ స్నామంలో హీలింగ్ కలగలేసే అందరినీ మీరే కాచిక పదివించి ఆశ్వాదిస్తారని ఈ కొద్ది వినపంలో క్రీస్త వేడుకొంచినేవా ఆమెన్ పర్లోకం అందన్న తండ్రి ఏసయ్య నీకు వందనాలు తండ్రి కనికరం గల తండ్రి కృప కలిగిన తండ్రి నీకు వందనాలు జీవం కలిగిన జీవాధిపతి అయిన తండ్రి నీకు వందనాలు ప్రభ విశ్వాసంకు కర్త దాన్ని కొనసాగించే నా తండ్రి నీకు వందనాలు ఆదరణకర్త ఆలోచనకర్త ఆశ్చర్యకరుడా స్థుతులకు స్తోత్రాలుడా సమాధానకర్త మహోన్నతుడా తేజోమయుడ కృపావమయుడ ధవలవర్ణుడా అధిక నా తండ్రి నా ప్రాణ నా ఏసయ్య నీకే వేలాది వంద తండ్రి ఈ గడిచిన కాలం అంతా తండ్రి నీ కృపలో కాచి కాపాడినావు తండ్రి పగటి వేళ సంచరించు బాణం రాత్రి వేళ సంచరించే తెగులేనూ వేటగాని ఊరిలో నుండి ప్రభా నాశనకరమైన తెగుళ్లను తెగుళ్ల నుంచి ప్రభ మమ్మల్ని మా కుటుంబాలను మీరు ఈ దినం ఈ నిమిషం ఈ క్షణం వరకు నాయన మీ కృపలో కాచి కాపాడి మీరు మమ్మల్ని ఆయన భద్రపరిచినందుకునైనా మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి అలాగే ప్రభా నాయన నీ యొక్క నూతనమైన కృపం ప్రభా ఈ దినంకి ఇచ్చి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఈ మధ్యాహ్న కాల సమయం తండ్రి నీతో గడిపే భాగ్యము నీ స్వరం వినే ధన్యత మమ్మల్ని భాగ్యులుగాను యోగ్యులుగాను ధనవంతులు గాను ఐశ్వర్యవంతులుగా చేసిన నా తండ్రి నా ప్రాణప్రియ నా ఏసయ్య నీకే కోట్లాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనతా ప్రభావంలో తండ్రి నీకే యుగయుగములు కలుగును గాక హలెలుయా తండ్రి ప్రభ ఇదిగో ప్రభానైనా తండ్రి నాయన నాయన ఈ దినం ప్రభా నైనా ఆ యొక్క సిస్టర్ ప్రభా యొక్క అమ్మగారు ప్రభానైనా తండ్రి నాయన యొక్క కన్ను సమస్యతో ప్రభా నైనా బాధపడుతూ ఉంది ప్రభా నాయన డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట ప్రభా రిపోర్ట్స్ అని కానీ ప్రభా మేము డాక్టర్ని నమ్మము నాయన మెడిసిన్ని నమ్మము స్కానింగ్లు రిపోర్ట్లు ఏమీ నమ్మము ప్రభా మా నమ్మకం ప్రభా నైనా మీరు పొందిన గాయములోనే ఉంది ప్రభా నాయన స్వస్థత మీ దగ్గరనే ఉంది స్వస్థత ఎందుకంటే ఈ లోకంలో నాయన వైద్యులు ఉన్నారేమో కాని పరమ తండ్రి నాయన తండ్రి కాబట్టి ప్రభా నాయన ఆ కలవరి స్థితిలో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా ప్రభా ఆ యొక్క రుతు ఎ అమ్మగారికి మీరే సంపూర్ణ స్వస్థత కలుగును దాకా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి అలాగే ప్రభా నాయన ఋతు సిస్టర్ని కూడా ప్రభా నాయన నాయన మా ముర్ర విని నాయన ఆ యొక్క సిస్టర్ ని సహోదరిని మీరు స్వస్థపరిచినారు ప్రభా ఆ బిడ్డ తల్లిని అలాగే అతని భర్తని ఆమె భర్తని కూడా మీరు ఆయన క్షేమంగా కాపాడినారు ఈ వైరస్ నుంచి కూడా కాచి కాపాడి ఈ దినం సజీవ లెక్కలో ఉంచుకొని ఈ మెర్సీ సిస్టర్ ద్వారా ప్రభా నాయన ఈ దినం నువ్వు గొప్ప సాక్ష్యం ప్రభా నాయన చెప్పించినావు నీకే మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్యా నీకే యుగ కలుగును గాక హలెలుయా తండ్రి అవును ప్రభా తండ్రి ఈ మధ్యాహ్న కాలం వినిపించినావు తండ్రి అవును ప్రభా నాయన ఈ దినం ప్రభా బాల్యంలో నాయన యవన వయసులో ప్రభా ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా నాయన లోకంలో పరిగెత్తి అలిసిపోయి వృద్ధాప్యంలో వచ్చినాక నాయన అప్పుడు సేవ చేయాలని అప్పుడు ప్రాయాసపడాలని అంటే మాకే ఇంకొకరు సేవ చేయాలా ప్రభా నాయన ఇంకా మేమెవరికి సేవ చేయగలం ప్రభా వృద్ధాప్యంలో కాబట్టి ప్రభా నాయన ఈ యొక్క యవన వయసులోనే ప్రభా నాయన మాకున్న ఆశలన్నీ మేము చంపుకోవాలా ప్రభా లోక సంబంధమైన ఆశలు కేవలం మా ఆశ ప్రభ మా పిలుపు మీ పట్లనే కలిగి ఉండాలా దా ఆశతోనే మేము నాయన తండ్రి ఆ పిలుపు కోసమే మేము జాగ్రత్త పడాలా దానినే మేము నిరంతరం మాకు మా ఆయన మా హృదయాల్లో జ్ఞాపకం చేసుకోవాలా మా పిలుపు పట్ల కాబట్టి మా ఆనందము మా సంతోషము నాయన ఈ లోకస్తులకి ఈ లోకంలో ఉందేమో కానీ మా ఆనందము మా సంతోషం ప్రభాయన నీ నశించిపోతున్న ఆత్మల పట్ల ఉంది ప్రభ ఒక్క ఆత్మ నాయన నీ చెంతకు నడిపిస్తే ఎంతగానో ఆనందం ఉంటది ఎంతగానో సంతోషం ఉంటది కాబట్టి దానిలో మేము వెతకాల అలాంటి ఆనందం మేము వెతకాల అలాంటి సంతోషం మేము ఎతకాల కాబట్టి ప్రభా మా ఆశ మాది ప్రారేపణ మా గురి ఎప్పుడు ప్రభా నీ వద్దనే ఉండాలా ప్రభ కాబట్టి నాయన ఈ రకంగా మేము నేనా మేము సంతోషించాలా ఆనందించాలా అలాగే ప్రభా నాయన తండ్రి నాయనా మోసే కూడా ప్రభ నాయనా ఇహలోక ఆశలు అనుభవించట కంటే నాయన నీ ప్రజలలో శ్రమ అనుభవించట మేలు అని ఎంతగానో తీర్మానించుకున్నాడు ప్రభా కాబట్టి ఆ తీర్మానాన్ని మీరు అంగీకరించి మోసేని ఒక నాయకుడిగా పెట్టినారు ప్రభా ఈ దినం మేము కూడా మోసేలాగానే తీర్మానించుకుంటున్నాం ప్రభా మమ్మల్ని కూడా ఈ అంత్య దినాల్లో ఈ కడవరి కాలంలో ప్రభ మోసలాగా ఎంతో మందిని ప్రభాన ఆయన నీ చెంతక నడిపించాలా పరలోక రాజ్యంలోకి కాబట్టి ప్రభాన ఆయన ఎక్కడ విసుగు చెందకుండా ఎక్కడనైనా ఓపిక ఓర్పు కోల్పోకుండా సహనంతో దీర్ఘశాంతంతో సాత్వికంతో ఆశా నిగ్రహంతో ప్రేమతో ప్రభాన మా గురి యొద్కే మేము పరిగెత్తాలా మా పిలుపు పట్ల నిశ్చయం చేసుకొని దానిలోనే మేము ఆనందించాలా కాబట్టి మధ్యాహ్న కాల సమయం తండ్రి అన్న ద్వారా ప్రభా నాయన నీవే నాయన ఆత్మరూపిగా నాయన నువ్వు ప్రకటించినావు నీ స్వరం వినిపించినావు ప్రభా నీకు నాయనా వేలాది వందనాలు కోట్లాది స్థుతుల స్తోత్రములు తండ్రి నాయన అలాగే అన్నకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను ప్రభా అన్నకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి నాయన వృద్ధాప్యంలో వెళ్తుండగా ఎలాంటి అనారోగ్యంగా నీ శరీర బలహీనతలు ఉండకుండా నాయన మీ జీవం మీ రక్త ప్రోక్షణ నాయన తండ్రి నాయన మీ శక్తి బలం నాయన అన్నకి ఉండాలా ప్రభా నాయన అలాగే సిస్టర్ కూడా నాయన వృద్ధాప్యం వెళ్ళకుండా నాయన ఎలాంటి నాయన వృద్ధాప్యంలో ఉండకుండా నాయన నూతనంగా ఉండాలా యవనంలో ఏ రీతిగా అయితే నాయన ఉన్నారో ఉత్తేజము అదే రీతిగా కూడా వృద్ధాప్యంలోకి వెళ్తున్నా కానీ ఉండాల కాబట్టి సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ఇద్దరు పిల్లలను మీరు దీపించి ఆశీర్వదించండి వాళ్ళ ఎడ్యుకేషన్ లో మీరే మంచి జ్ఞానం అనుగ్రహించి వాళ్ళని ఉన్నత స్థితిలో మీరు ఉంచండి ప్రభా అన్న ద్వారా ఎన్నో మరుగైన విషయాలు ఎన్నో ఆత్మీయ సత్యాలు నాయన నువ్వు ప్రకటిస్తున్నావు ప్రభా అవును ప్రభా నాయన కేబీపీఎం వెబ్సైట్ లో ప్రభా ఎన్నో ఆత్మీయ సత్యాలు మీ అన్ని ఉన్నాయి ప్రభా కానీ వాటిని చూసే నాదుడే లేడు ప్రభా చూడండి ప్రభా తండ్రి ఈ లోకం ఎట్లా ఉందంటే వ్యర్థమైన మాటలు చెప్పే కడ నాయన కుప్పల కుప్పలుగా జనాలు ఉంటున్నారు ప్రభా నాయన పనికి మాలిన మాటలు వ్యర్థమైన మాటలు కల్పన కథలు ప్రభా పోకిరి శలు కుప్పల కుప్పలుగా నాయన జనాలు ఉంటున్నారు కానీ నాయన వీటిలో జీవం ఉంది ప్రభా ఆ యొక్క అన్న ఏ పెట్టినా ప్రతి ఒక్క ప్రవచనం కానీ ప్రతి దాంట్లో జీవం ఉంది మీరున్నారు ప్రభా అందులో కానీ అవి ఎవ్వరు వాటి దగ్గరికి వెళ్ళట్లేదు ప్రభా ఎవ్వరు ప్రభా నాయన కేవలం నిర్లక్ష్యంగానే జీవిస్తున్నారు ప్రభా కానీ ప్రభా నాయన ఈ అంత దినాల్లో ఆ యొక్క కేబిపిఎం గ్రూప్ లో ఉన్న ప్రతి వెబ్సైట్ లో ఉన్న ఒక ప్రవచనం కానీ లేఖనాలు మొత్తం ఈ సృష్టంతా విస్తరింపబడాలా ప్రభా యేసు పరిశుద్ధ నామంలో తండ్రి అది జరుగునుగాక దానిని మీరే జరిగించునుగాక అది మీ యొక్క మహిమకే ఈ లోకమంతా నాయన సువార్తలన్నీ ప్రతి ఒక్కరికి చేరి వాళ్ళ హృదయాలను వాళ్ళ మనుషుల జీవన విధానం నుంచి వాళ్ళ పాపముల నుంచి వాళ్ళలో ఉన్న అబద్ధము నుంచి నాయన వాళ్ళలో ఉన్న కట్టుబాట్ల నుంచి ఆ ప్రవచనాలు వాళ్ళందరినీ విడిపించి నాయన నీ తట్టు తిప్పేలాగాన మీరే గొప్ప కార్యం తండ్రి ఏసు పరిశుద్ధ నామంలో అది జరుగునుగాక ఇది ఖచ్చితంగా జరుగుతుంది నేను నమ్ముతున్నాను నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నీకు సమస్తము సాధ్యమే కాబట్టి ఈ యొక్క నాయన కేబీపీఎం గ్రూప్లో ఉన్నది మొత్తం వెళ్ళాలా ఈ సృష్టి మొత్తం ఈ ప్రాకాల ప్రభా ఎట్లయితే అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ప్రభ ఈ లోకం మీద పడిపోయి ఇష్టానుసారంగా నాయన వేర్పరిచిన బిడ్డలను మోసపరుస్తున్నారు నాయన ఈ సువార్తలు ఈ ప్రకటనలు కూడా నాయన అలాగే లోకమంతా వెళ్ళి వాడు మోసపరిచిన వాళ్ళందరిలో ఆయన తండ్రి విడుదల ఇచ్చి నీ తట్టు తిప్పాల కాబట్టి మీరే నాయన గొప్ప కార్యం జరిగించండి నాయన నాకైతే ఎలాంటి అనుమానం లేదు అపనమ్మకం అయితే లేదు ప్రభ ఎందుకంటే మీరు సమస్తం చేయగలిగే తండ్రివి ప్రభ ఆ నమ్మకం మాకుంది ఆ విశ్వాసం మాకుంది ఆ నిరీక్షణ మాకుంది కాబట్టి మీరే గొప్ప కార్యం జరిగించండి ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్స్ ని సిస్టర్ని మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ రాకపోకల్లో తోడుండండి డ్యూటీకి బయట వెళ్తుండగా ఎలాంటి వైరస్ బాధిన పడకుండా నాయన ఎలాంటి ప్రమాదాలకు గురవ్వకుండా నాయన క్షేమంగా తిరిగి వాళ్ళ గృహాలు చేరేలాగున వీళ్ళ కూడా గొప్ప సేవ తండ్రి మీకు మహిమకరంగా మీరు జరిగించండి నాయన వైరస్ బాధితులను వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయ కనిక్రమ కృప చూపించి ఆ కలవరిశిల్లో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి తండ్రి అలాగే ఎంతో మంది సేవకులు మీ అందరు నిద్రించిన ప్రభా నాయన ఆ సేవకులను నాయన ఆ సంఘాలను మీరు లేవనెత్తండి ఆ సేవకుల కుటుంబాలకు మీరే తల్లి తండ్రి అయి వాళ్ళ ప్రతి అవస్థలను తీర్చండి భార్యను భర్తలను పిల్లలను తండ్రులను కోల్పోయిన వాళ్ళందరికీ మీరే తల్లి తండ్రి అయి వాళ్ళ హృదయ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభ కాబట్టి ప్రభా నాయన నీ యొక్క స్వరం వినిపించినావు ప్రభా నాయన కాబట్టి ప్రభా ఈ అవన విస్తుల ప్రభా నైనా ఎలాంటి దుష్టుడికి చోటివ్వకుండా నాయనా నీ నాయన నీ భారమే కలిగి నీతోనే ఆనందించి సంతోషించి మేము ముందుకు పోవలాగన మీరు నిజంగానే మీ స్వరంతో ప్రభా మమ్మల్ని ఎంతగానో నాయనా నూతన బలం ఇస్తున్నారు నూతన ఉత్తేజం ఇస్తున్నారు ప్రభా నాయన నాయన నీరు నాయన మీ మార్గమును త్రోవను ప్రతిదీ సరళం చేసి మాకు నాయన ప్రతి మరుగైన ఆత్మీయ సత్యాలు మీరు మాకు చూపిస్తున్నారు కాబట్టి మీ ప్రేమ మా పట్ల నాయన ఎంత గొప్ప ధన్యంలో ఇచ్చినావు ప్రభ ఈ లోకంలో మేము నాయన తండ్రి దారిద్ర్యంలో ఉంటేమి పేదరికంలో ఉంటేమి ఈ లోకంలో నాయన మాకు ఏమున్నా లేకపోయినా నీలో మాయన నా తండ్రి నీ కిరీటం పొందే విషయంలో మాత్రం మేము గొప్ప భాగ్యులమే నీ దగ్గర బహుమతి పొందే గొప్ప భాగ్యులమే ఈ లోకంలో మా జీవన మేము ఉన్నా లేకపోయినా ఎట్లా ఉన్నా కానీ మేము పరిశుద్ధత కలిగి నీ పిలుపు కలిగి నాయన నీ భారం కలిగి నువ్వు ఇచ్చే విలువైన బహుమతి పొందుకొని నాయన నాయన నీతో ఆ సింహాసనాలు ఎదుట ప్రభావ నీతోనే ఆ దొస్త ఆశ రస్తము నువ్వు చెప్పినావు ప్రభా శిష్యులకి ఇదే నేను తాగుతాను తర్వాత మీతో పరలోక రాజ్యంలో తాగుతాను ఉన్నావు కాబట్టి అక్కడ నీతో మేము అది తాగాల ప్రభా నీతో అక్కడ మేము ఉండాలా నీ ఎదుట నీ ఎదుట మేము నిలబడాలా కాబట్టి మా యొక్క ఆశ మా యొక్క ఆసక్తి మా యొక్క ప్రతిదీ ఇదే మేము కలిగి ఉండాలా కాబట్టి ఈ రీతిగా మమ్మల్ని ముందుకు నడిపించి మీ సేవ జరిగించమని ఆయన నువ్వుతో వందనాలు నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన ఏసు పరిశుద్ధ నామం పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రార్థించండి సుప్రభాద్రీవానికి నడిపించిన సుప్రభాద్ దినం వాక్యం ద్వారా మాట్లాడే సుప్రభా వాక్యంజంలో ఫలిపించేయండి నా దీవ ఇంకటి అర్థం చేసుకోవాలి పని జ్ఞానం తెచ్చండి అలాడిగా నీలాంటి మనిషిని నీలాంటి ప్రేమ దని ఆత్మల భారం కలిగి ప్రార్థన తెచ్చండి నా దీవానికి శాతం ఆ కలిసిలో ప్రభావ మా పాప మా శాప రోగాలు భరించి అలాడిగా మీరు రతంతో కొనుక్కున్న దీవానికి నీలాంటి మనిషిని నీలాంటి ప్రేమ ఓపిక దచ్చని నా దీవానికి శాతం దివరాత్ వాక్యం ధ్యానం చేయాలేశ ప్రభా మీరే సహాయం చేయండి ఈ వాక్యం ప్రధ్యానం చేరకు ప్రకటించాలేశ ప్రభాగా సహాయం చే ఈ వాక్యం ద్వారా మాట్లాడికి వందలేసో ప్రభ నా ఈ లోకం ముయించే కాలం వస్తున్న అన్ని ప్రభ అల పత్మించాలం వచ్చిన వేసవప్రభ నా దేవని శతం నయంకర్ శర్మ కాలం వేసప్రభ నీరాక తొలగుంది ప్రభా అలలి అనాదివానిక్షతం గొప్పజను ప్రకటించేలా గొప్పజను కనికరించండి ఆత్మ తెలివండి అలలీ అనాది అని వాళ్ళు రావాలా వాళ్ళు బి సేవ చేయాలి సహాయం చేయండి నా దీవానికి శతం చేసాం ఇంకా ప్రభా అలలీయ మీకున్న మంచి మీకున్న ఆసక్తి మాకు తెలిచింది ఏసో ప్రభా నా దీవానికి శతం చేసాం ఏసో ప్రభా అలలీయ నా దీవ ఈ నేను ఇంపీ చెప్పాలేస ప్రభ అలాగే మీరు మాకు సాధించండి మీ తనపు జ్ఞానంతో పనిచేసే ప్రభా నా దీవానికి శ్రోతం చేసాం అలాని వైరస్ బిడల్ని మీ జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ స్వస్సపరిచని హీల్ చేయండి జ్ఞానం తెచ్చని ఆత్మ తెలివండి అలా జ్ఞానం తెచ్చండి అలాగ వాళ్ళ మీర వాళ్ళ స్వార్థని రక్షణ పొందాలా నా దీవానికి కారణించండి నా ప్రభానికి పొందాలి ఎంతో వైరస్ నుంచి బయటపడండి నీకు శ్రోతాలు స్వస్సపరిచడం ఆ బిడలు జ్ఞాపకం చేసుకో ఆత్మ తెరివి జ్ఞానం తెచ్చని వాళ్ళ మీరు వాళ్ళ స్వార్థ ఇలా రక్షణ పొందాలా ఎంతో మంది ఎడువై వాళ్ళు మీరు పోషించి మీ జ్ఞానం తెచ్చి వాళ్ళ రక్షణ తెచ్చని ఆ ప్రభానికి పొందారు ఆ డాక్టర్ నర్సులు మొట్టం తాకండి ఆత్మ తెలివండి ఆ జ్ఞానం తెచ్చి నాదివానికి వాళ్ళ ప్రభ హల అనాది వాళ్ళ గుడ్డితనం ఇప్పట్స్ ప్రభ వాళ్ళ విప్రభ ఆ స్వార్థన్ని ప్రభావ రక్షణ పొందండి సేవ చేసి నాదివానికి శ్రోతం ఈ రక్షణ అంత ప్రభా సరస్వ తిపోవాల స్వార్థ ఇసు ప్రభా నాదివానికి శ్రోతం చేస్తాం అలాగే ఎంతోమంది నిదేశం వాళ్ళు బిడ్డ చేసుకోండి వాళ్ళవి ఉదయం తట్టించండి ప్రభా వాళ్ళు ఉదయంలో పరిశుద్ధాత్మక జ్ఞానం తప్పి ఆత్మ తిరమని అలాగే నాదివానికి శోతం వాళ్ళు అవసరం తీసే స్వస్థపా వాళ్ళు తండ్రి తాకండి ప్రతి కుటుంబం ముట్టని ప్రజలు ముట్టని తాకని మీ జ్ఞానం తెలియదనిపి అలాని అన్ని సేవ చేసి సాయం చేయండి ఆటగిదాలు కాల్చి నాది చిన్నపిల్లల నుంచి పిల్లలు సేవ చేయాలా అలాగే అంత కాలంలో అన్ని సేవ చేయాలి ఇష్టప్రభ వాళ్ళ ఉద్యోగంలో ఉద్యమం ఎంతో ఉండండి అలా ఏటీసీ వైరస్ రాబోయే మీరు చిన్న పిల్లలు ముట్టే తాకి వాళ్ళ మీ దీవించి గొప్ప సేవకులు కావాలా నాదివన్ను ఖాళించండి అన్న ద్వారా ఈ వాక్యం ద్వారా మాట్లాడి ఇంకా ఉందా విశ్వప్రభ ఈ సత్యాన్ని చూపిస్తున్నాను నీకు సోతలు యేశప్రభ నీకు ఎక్కువ తాగులు చేస్తున్నాను ఇంకా నువ్వు తాకండి ఆరోగ్యం బలం దచ్చాను తన శక్తి దచ్చని ఇంకా బలంగా ఆత్మతో నింపండి ఇంకా ఇంకా నూతన నడిపించి ఇంకా సత్యాన్ని చూపించి అగ్ని కంచని నా దీవానికి శ్రోతం చేశాను మీరు స్వస్సపరిచని చీకని మంత్రదయాలు కాల్చని అక్క ముట్టం తాకండి అక్క బి ఈ వాక్యంలో రావాలా యశ్వప్రభ అలాది అని ఆత్మతోని బలంతో శక్తి తునిపి స్వస్సపరిచి అగ్ని కంచని జీవించి జ్ఞానం అయితే నీ ఆల నీ ఆలతనం తునిపి అలలి వాళ్ళు ఉన్నతనంలో మీతోండని వాళ్ళ భవిష్యత్ దీవించింది ప్రభావ ముఖ్యం దిని సేవ చేసి సాధించని అలడి గొప్ప సేవకు తీసుకురా అని అగ్నికరించన్న బంధువులు మట్టి తాగి పరిశుభాత్మాభిషేకంతో జ్ఞానం చెప్పి వాళ్ళవి తిరిగి ప్రభా వెలిగించమని ప్రార్థిస్తున్నాం అలలి అనా దేవానికి శోదం చక్రవతి ఉంటంతాకని జ్ఞానాదలేచని ఆ ప్రభవి యొక్క సేవలో బలంగా వాడుకుని తన భార్య అగ్రహం తెలు కుటుంబంతో మార్చి రక్కించుకోండి అక్కడ నీ చిత్తని ప్రభాప్ అలాన్ని నెరవేర్చుకోండి వేసుకొని రావాలి ఇష్టప్రభ మీరు ఛాయించండి నా దైవానికి శోధం చేశాం ఇప్పుడు దాకా వాక్యం ద్వారా మాట్లాడి నీకు పొందాలి ఈ వాక్యంలో ప్రభ అల అనా దేవానికి శోధం మన కూర్చి ధ్యానం అలా ఇవన్నీ మీరే నేర్పించి మీరే మాకు సహాయక ఉండి ఇంతవరకు నడిపించిన ఇంత ముందు మీరే నడిపించి మీరు అక్కడ సిద్ధపరచుకుమనిస్తున్న ప్రసమీన్ బట్టి మీకు వేలాలు సమస్త మహిమ ఘనత ప్రభావం యుగేగంలో మీకే చెల్లిస్తున్న మీకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రాభ అవును తండ్రి ప్రభా మేము యోన కాలంగా ఉన్నప్పుడే నా తండ్రి మిమ్మల్ని ఎరగాల ప్రాభ నా తండ్రి ఆయన వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు ప్రభావ మేము ఏమీ చేయలేము ప్రభా ఈ రోజు చేయలేని పని రేపేలా చేయాలి గొలుగుతాం ఈ రోజున్న సమస్యలే రేపు ఉంటాయి ప్రాభా ఈ రోజున్న టైమే రేపు ఉంటుంది ప్రాభా కాబట్టి నా తండ్రి ఆయన ఏదైనా ప్రభావ నా తండ్రి నేటికి చాలు ప్రభా నా తండ్రి కాబట్టి ప్రభావ నేనా మేము ఎంతో జాగ్రత్త పడినైనా నేటి దినాన్నే ప్రభావం సిద్ధపడి ఉండాలా ప్రాభ రేపు ఎల్లుండని చెప్పి నా తండ్రి ఇది కూడా పోస్ట్ పోన్ చేసుకోవడానికి వీల్లేదు ప్రభావ నా తండ్రి నా తండ్రి నైనా మీ యొక్క వాక్యంలో ఎన్నో మర్మాలను ప్రభావ మాకు తెలియజేస్తున్నారు ప్రభా నా తండ్రి నైనా మా యొక్క జీవితాలను ప్రభావ మేము ఏ రీతిగా సరి చేసుకోవాలన్న ప్రభావం మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా ఏ రీతిగా నా తండ్రి మా జీవితాన్ని మీలో నా తండ్రి బలపరుచుకోవాలను నాయన మిమ్మల్ని ఏ రీతిగా ధరించుకొని ముందుకు సాగాలను ప్రభా నా తన అనుదినం ప్రభా మీరు మాకు బోధిస్తున్నారు ప్రభా మీకు వేలాది వందనాలు తండ్రి నాయన నా తండ్రి అటువంటి గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు ప్రభా మీకే స్థుతులు స్తోత్రములు తండ్రి నా తండ్రి దినం ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితులు నడుస్తున్నాయి ప్రభా ఎంతో భయంకరంగా ఉంది ప్రభా బయట పరిస్థితి నా తండ్రి నా తండ్రి ఎంతో మంది నాయన మరణిస్తూ ఉన్నారు ఎంతో మంది ప్రభా నా తండ్రి నా యొక్క పాపపు జీవితంలో జీవిస్తున్నారు ప్రాభ నా తండ్రి నా నా తండ్రి ఎంతో మంది నా ప్రాభ నశించిపోతున్నారు ప్రాభ నా తండ్రి అటువంటి వారిలో మమ్మల్ని పెట్టలేదు ప్రాభా కానీ తండ్రి నాయన మీ యొక్క పిలుపులో మేము ఉన్నాం కాబట్టి నా తండ్రి నాయన ఎన్నో గొప్ప మర్మాలను మాకు చూపిస్తున్నావు ప్రాభ కాబట్టి నాయన మేము వాటిని భద్రపరచుకోవాల ప్రభావ వీటిని అనేకులకు చెప్పాలా ప్రభావ నా తండ్రి విని ఉండడానికి వీల్లేదు ప్రాభ నా తండ్రి విని పాటించకుండా ఉండడానికి అసలు వీళ్ళేది ప్రాభ వినాలా పాటించాల ప్రాభ అనేకులకి తెలియజెప్పాలా ప్రాభ ఎంతో విలువైన జీవితం ప్రభావ మీరు మాకు ఇచ్చినారు ప్రాభ ఎంతో విలువైన రక్తం ప్రాభ మీరు మా కోసం ప్రాభ ఆ యొక్క కలవరి నా తండ్రి మీరు గాయములు రక్తం కార్చినారు ప్రభా అవును తండ్రి మీరు ప్రార్చిన రక్తంలోనే మాకు విమోచన ఉంది ప్రభా అయినా ఈ లోకంలో వ్యర్థమే ప్రభావ ఏది ప్రతిదీ వ్యర్థమే ప్రభావి లోకి వచ్చేటప్పుడు నా తండ్రి ఈ లోకం సామెతే ప్రభావ వచ్చేటప్పుడు ఏమి తీసుకోరా పోయేటప్పుడు ఏమి తీసుకొని పోమంటారు ప్రభా అవును తండ్రి అంటే ఇక్కడ మేము ప్రయాస వ్యర్థమే మాతోటి ఏది రాదు నా తండ్రి ఎంత మేము ప్రయాస పడినా కోసం ప్రయాస పడినా ప్రభావ ఎవరు ని నా తండ్రి మాకంటుంది నా తండ్రి ఏమి మాకు మిగిల్చదు ప్రభా పైపెచ్చి నా తండ్రి అది మమ్మల్ని నా తండ్రి శాశ్వత నరకానికి శాశ్వత మరణానికి నా తండ్రి మమ్మల్ని తీసుకొని పోతుంది కానీ నా ఆయన నీ వాక్ ప్రాభ ఆయన నీ యొక్క రక్తం ప్రభా మాకు జీవంనిస్తుంది ప్రభా మమ్మల్ని జీవంలోకి నడిపిస్తుంది ప్రాభా నా తండ్రి అటువంటి జీవన విధానం మేము కలిగి ఉన్నాం ప్రాభ నా తండ్రి ఎక్కడ కూడా విడిచిపెట్టడానికి వీళ్ళదు ప్రాభ ఎక్కడ అవిశ్వాసం గాని నా తండ్రి నాయన నిర్లక్ష్యం కానీ ప్రభావ జీవితంలో రావడానికి వీల్లేదు ప్రాభా ఈ అపవాదికి మేము మోసపోవడానికి వీలదు ప్రభా అను క్షణం అనుదినం ప్రభా జాగ్రత్తగా నా తండ్రి గడుపు జాగ్రత్తగా ఉండాలా మెలకు ప్రభావం ప్రభావ మీ యొక్క సేవకే మేము ప్రయాసాలా ప్రాభ నా తండ్రి ఈ లోక కోసం వ్యర్థమైన వాటి కోసం మేము ప్రయాస పడడానికి వీల్లేదు వీరే నా తండ్రి నైనా ఎటువంటి ఆటంకాలు వచ్చిన ప్రాభ విశ్వాస జీవితంలో ప్రభావ ఎదిరించే శక్తి ఇచ్చేయండి ప్రాభ ఎంత భయంకరమైన కానీ ప్రభా మేము ఎదిరించగలుగుతాం ప్రభా ఎందుకంటే మేము మిమ్మల్ని కలిగి ఉన్నాం అవన్నీ నా తండ్రి నా తండ్రి అవన్నీ మమ్మల్ని అడగించడానికి వస్తాయి కానీ వాటిని దాటుకునే శక్తినిచ్చేది మీరే ప్రభా కాబట్టి మిమ్మల్ని ధరించుకున్న మేము నా తండ్రి ముందుకు సాగులన్న సహాయం దయచేయండి తండ్రి మీరే మాకు ఎల్లప్పుడూ తోడైనాడు ప్రభా ప్రతి చోట మీ సాక్షులు నిలబెట్టండి తండ్రి ప్రతి చోట ప్రభావ మీకు మహిమకరంగా మేము ఉండాలా ఎక్కడ కూడా నా తన అధికానికి వీలదు ప్రభా మీరేనైనా అటువంటి జ్ఞానము అటువంటి శక్తిని అటువంటి అభిషేకము పరిశుద్ధ ఆత్మ అభిషేకం మాకు దయచేసి నైనా మమ్మల్ని నూతనంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నా తండ్రి అనేక మంది నా తండ్రి దిన్నాం ప్రభా వైరస్ బారిన పడుతున్నారు ప్రభావ వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి మీరేనైనా వారందరినీ స్వస్థపరచండి ప్రాభ వెంటిలేటర్ల మీద ఉన్న వాళ్ళని ప్రభావ ఆక్సిజన్ బెడ్స్ మీద ఉన్న వాళ్ళని నా తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన అనే ఒక ప్రభావ ఇవేవో కొత్త రోగాలతోటి ఇబ్బంది పడుతున్నారు ప్రభాన డబుల్ మ్యూటెంట్లు అంటున్నారు ప్రభా నా తండ్రి నైనా ఎల్లున్న ఫంగస్లు వస్తున్నాయి ప్రాభ అనేక ప్రాణాంతకరమైన వ్యాధులతో నాయన ఈ రోజు నా తండ్రి జనరులు హాస్పిటల్ ఉన్నారు ప్రభా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రాభ ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క నూతన కృపణను గ్రహించండి ప్రాభ తండ్రి నాన్న ఎప్పుడైనా వారి స్వార్థ వినాలా ప్రభావ విని నా తండ్రి వాళ్ళ హృదయంలో నా తండ్రి జాగ్రత్త పరచుకున్న ప్రభావాల జీవితాలను భద్రపరచుకోవాలా ప్రభా నా పాత జీవితం జీవించడానికి వీల్లేదు ప్రభావ ఆయన ప్రతి ఒక్కరు ప్రభాన్ని తట్టు తీగలానే సహాయం దయచేయండి ప్రభావ సమయం అతి సమీపంగా ఉంది ప్రభా నా తండ్రి నాయన యొక్క రాకడానికి సమీపంగా ఉంది ప్రభావ నా తండ్రి నాన్న యొక్క నోవా దినముల నా తండ్రి అందరూ నిర్లక్ష్యంగా ఉంటే ప్రభావ నా తండ్రి ఆ యొక్క జల ప్రాబ్లం ఒక్కసారిగా వచ్చి అందరిని కొట్టుకుపోయింది నా తండ్రి ఆ రీతిగా నా ప్రాభ మా కళ్ళ ముందు నా తండ్రి ఎన్నో ఉన్నా వాటిని చూస్తూ ఉన్నా ప్రభా అవన్నీ ఉట్టివి అబద్ధాలు అని నా తండ్రి మమ్మల్ని మేమే మోసపుచ్చుకుంటున్నాం ప్రభా మా యొక్క నా తండ్రి తలంపులను తలుచుకొని నా తండ్రి మా యొక్క టెక్నాలజీని తలుచుకొని ప్రభా మేము గర్విస్తున్నారు ప్రభా ఈరోజు జనులు ప్రభా నా తండ్రి ఆ యొక్క గర్వం ఉండడానికి వీల్లేదు ప్రభా ఎందుకంటే నాయన వాళ్ళు ఎన్ని చేసినా కానీ ఒక వైరస్ ఒక చిన్న వైరస్ని ఆపలేకపోయినారు ప్రభా కాబట్టి నా తండ్రి నా తండ్రి వాళ్ళు ఎన్ని ఎన్ని టెక్నాలజీని కనిపెట్టినా ఎన్ని చేసినా కానీ ప్రాభ నాయన ముందవన్నీ నిలబడవు ప్రభ ఆ యొక్క జ్ఞానం ప్రభా ప్రతి ఒక్కరికి కలగల ప్రభా ఈ లోకం అనేది శాశ్వతం కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల ప్రభ నా తండ్రి వారి కొరకు ఒక రాజ్యం ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల ప్రభా మీరేనైనా వారికి ఆ రీతి ఆత్మీయ తలవిప్పండి ప్రతి ఒక్కరినైనా మీ తట్టు తిరిగాలని సహాయం దయచేయండి పాపాన్ని విడిచిపెట్టడానికి నాయన తండ్రి సహాయం దయచేయండి ప్రభావ తను ఎంతమంది మరణించినారు ప్రభా వారందరి కుటుంబాలకు మీరు ఆదరణ దయచేయండి ప్రభ వారందరినైనా ఎంతో మంది నిరాశ్రైలైపోయి నా తల్లి రోడ్డు మీద బడ్డలు కూడా ఉన్నారు ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారిని మీరు స్వస్థపరచండి తండ్రి నా తండ్రి వారిని ప్రభా మీ మీద ఆధారపడే వారిగా మార్చండి మీ రక్షణ మార్గం నడిపించండి తండ్రి ఆయన మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఇదో నా తండ్రి ఎంతో వైరస్ బారిన పడి చనిపోయినారు నా తండ్రి యొక్క సంఘాలు ప్రభా నా తండ్రి యొక్క కాపర్లను కోల్పోయినారు ప్రాభ వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి నా యొక్క నా ప్రభా తన కాపర్ని మీరు అనుగ్రహించండి ప్రభా అనే సర్వసత్యంలోకి నడిపించాలో ప్రాభ మీరేనాయన సహాయం దయచేయండి ఏ గొర్రె కూడా తప్పిపోవడానికి వీల్లేదు ప్రభా నా తండ్రి నేను ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో మంది నా ప్రభా పాస్ట్రలో చనిపోయినారు ప్రభా నా తండ్రి అంటే ఆ యొక్క నా తండ్రి లేన లేరు ప్రభావ నేను ఈ వాక్యం ఈ పరిస్థితుల్లో ప్రభా నా తండ్రి వాళ్ళు తప్పిపోకుండా ప్రభా మీ ఆత్మ స్వారా నడిపించండి ఎటువంటి నా తండ్రి తప్పుడు మార్గాల్లోకి వెళ్ళడానికి వెళ్ళేది ప్రభా కనికరం చూపించండి ప్రభావ నన్న ప్రేర్ లో పర్గున ప్రతి ఒక్క బ్రదర్ ని సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆయన గ్రూప్ లోన్న ప్రతి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు తోడుకుండండి ప్రాభ ప్రతి ఒక్క చుట్టూ మీరు నాయన కంచబార్థులు దేండి ప్రభా ప్రతి చోట మీరు నాయన శాంతి సమాధానం దయచేయండి శక్తిని బలాన్ని దయచేయండి ప్రభావ ప్రతి చోట ప్రభావ మీకు సాక్షులుగా నిలబడాలి ప్రతి చోట నాయన మీ స్మార్థికులుగా నిలబడాలని తండ్రి వారి కుటుంబంలో ఏ ఆటంకాలున్నా కొట్టివేసిన మీరేనాయన వారిని ఎల్లప్పుడూ నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అదే రీతిగా ప్రభావ మేర్ సిస్టర్ యొక్క తండ్రి తల్లి నుంచి హైప్సి బస్ శుభిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా నా యొక్క కన్నులో ప్రభా ఏదైతే నా ప్రభ అస్వస్థత ఉందో ప్రభా నా తండ్రి యొక్క కలవరి శిల్వలో ప్రభా మీరు పొందిన గాయాల ద్వారా స్వస్థత ఉంది ప్రభా మీరు మాకు ప్రతి దాని మీద అధికారం ఇచ్చినారు ప్రభ నా తండ్రి నా ప్రభా అధికారం ప్రభ మీ నామంలో నా తండ్రి నేను మీ మహిమార్థమే మేము వాడినప్పుడు ప్రభా అవి నెరవేర్తమో ప్రభా అదే నమ్మకంతో నాయన అదే విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం ప్రభావ యేసు పరిశుద్ధ నామంలో యొక్క కన్ను స్వస్థ పన్నుగానే ప్రకటిస్తున్నాం ప్రభావ మీరే నాయన సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి ప్రభా మీ సాక్షిగా నిలబెట్టండి తండ్రి ఎటువంటి నా తండ్రి నాయన ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్న ప్రభావ నువ్వు జీవం ఇచ్చే దేవుడు ప్రభావ కాబట్టి నా ప్రాభ అటువంటి ఎటువంటి పరిస్థితి అయినా కానీ ప్రాభ స్వస్థతను ఇచ్చే దేవుడు నీవే నా నా తండ్రి మీరే సంపూర్ణ స్వస్థత నా తండ్రి సిస్టర్ కలగల ప్రాభ అయినా మీ యొక్క విశ్వాసంలో బలపడాలా ప్రభా ఈనైనా ఈ దినాల్లో ప్రభావ నైనా మీకు మీ కొరకే ప్రయాస పడాలా ప్రభావ ఆ కుటుంబాన్ని మొత్తాన్ని ప్రభావ మీరే దీవించి ఆశీర్వదించండి నాయన మీ యొక్క సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభావ ఇది తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ అన్న ద్వారా ప్రభా మీరేనాయన మీ వాక్యం ద్వారా మాతో మీకు వందన తండ్రి అన్న కూడా వందనాలు చెప్తున్నాను ప్రభావ నా తండ్రి అన్నను ప్రభా మీరేనైనా ముట్టండి ప్రభా సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభావ ఇంకా నా తండ్రి గొప్ప సేవ చేయాలా ప్రభావ నా తండ్రి ఇంకా నా ప్రభావ ప్రభ చెప్పాల ప్రభా తండ్రి ఇంకనూ ప్రభా మీ నామానికి మహిమకరంగా నా తన అనేక కార్యక్రమాలు చేయాలా ప్రభావ ఇటువంటి బలహీనతలు అడ్డుకోవడానికి వీలలేదు ప్రభా మీరే నాయన నా తండ్రి నాన్నకు సంపూర్ణ శక్తినిచ్చి నాయన మీరు నడిపించండి ప్రభావ తండ్రి అన్న కుటుంబంలో ప్రభా మీరే శాంతి సమాధానం దాయిచ్చేయండి నా తండ్రి అదే సిస్టర్ ని కూడా సంపూర్ణ నా సర్వసత్యంలో నడిపించండి ప్రాభ నేను ఇంకా మీ సేవకురాలుగా వాడుకోండి ప్రాభ నా తన కుటుంబంలో నా తండ్రి ఎవరైతే ఇంకా రక్షణ లేదో ప్రభా వారందరూ కూడా రక్షణలోకి పొందుకోవాల ప్రభావ నా తండ్రి అందరూ అయినా మీ యొక్క రాకడికై సిద్ధపడలో ప్రభావ వారి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నా తండ్రి వారు ప్రతి చోట మీరు తోడుగుండండి ప్రభావ మీ దూతల కాపుతలు దాయించండి ప్రభావ ఏ అపవాదినైనా మోసగించడానికి వీల ప్రభా ఆ తండ్రి నైనా వాడు నా తండ్రి వాళ్ళ మార్గాన్ని తప్పు చేయడానికి వీల్ ప్రభా నా తండ్రి వారి మార్గంలో మంచి మార్గాలు నడిపించండి చదువుల్లో మీరు తోడయిండండి జ్ఞానం దయచేయండి మీ ప్రతి చోట మీ సాక్షికి నిలబెట్టిన తండ్రి ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళండి ప్రభా మీ చిత్తం నెరవేర్చి బిడ్డలుగా వాళ్ళని మార్చుకోని తండ్రి అనే కుటుంబాన్ని ప్రభా సమస్తమైన కీడనున్న తండ్రి ఏవైనా ఆటంకాలున్నా కొట్టి పారి కావాల్సిన ప్రతి అవసరం తీర్చినహిమర్ధమ ఇంకను బలంగా వాడుకోమని నేను మీరు సిద్ధపడ అనేకలు సిద్ధపరిచే విధంగా నా తండ్రి వారు మార్లా సహాయం దయచేయమని నేను ఈ మధ్యాహ్న కాల స్వరం విని మిమ్మల్ని మొరపెట్టకు నేను ఆరాధించటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నమ్మం నీకు సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ అది ఇంత టైం స్ట్రై చేస్తాను అది కట్ అయిపోతే మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తాను చేసిన సరే ప్రార్థన చేస్తా సూత్రం ప్రభా పరిషితుడా గొప్ప దేవ సర్వశక్తిమంతుడా నీకు వందాలుసాయా ఇస్సాక్ యాకోబ్ గొప్ప దేవ సత్య సంపూర్ణ జీవు గల తాన్ని నీకు ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృప భద్రపరుచుకున్నైనా మీ కృపల మీద కృపలు మాకు అనుగరించే మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్న గొప్ప దేవ పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర నా తండ్రి నీకే వందాలిస్త ఈ దినవంత ప్రభావ మీ సాయం చేత నడిపించిన ఆయన మంచి ఆరోగ్యాన్ని మాకు అనుగరించిన తండ్రి నీకు వందాలిస్తూ మంచి గోప్రవ శక్తిని నీకు వందాల ప్రభా ఇక మధ్య కన్న సమలో మీకు స్వరమైన ధన్యత మీరు నీకు వందనాలు ప్రభావ నీకే కృతజ్ఞతలైనా నీకే వందనాలు చెల్లిస్తాను థ్యాంక్ యూ చీజెస్ థ్యాంక్ గొప్ప దేవ నీకే వందాలిస్తయ్యా సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే కలుగును కాక హాయీయ నా దేవ నా ప్రభా వాక్యంధ ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రభ నీకు అందాలు ఇస్తే ప్రభాయనా ఇస్తూ ప్రభ న తంది దుర్దినంలో రాకముందే ప్రభ సృష్టికర్తనే జ్ఞాపకం తెచ్చుకోమన్నారు ప్రభా అయినా ఆ దినానికి మేము సిద్ధపడుతుందిగా ప్రభావ ప్రతి దశలో ప్రభు నేను మయమపరచాలా మా యమన కాలమంతా ప్రభు నిన్ను శుతించి గనపరచాలా ప్రభావ బహు విశేషమైన మీ సువార్త మేము ప్రకటించాలా అనేకులు మీ చెంత మీరు నడిపించాలా ప్రభావ నైనా ఇస్తు ఓ ప్రభ కాలం పోయికుంది ప్రభ మలో శక్తి కూడా తగ్గిపోతున్న శరీర బలహీతులని కానీ ప్రభ ఆత్మకు మరికి ఎప్పుడు సిద్ధమే ప్రభావ కాబట్టి ఆత్మీయమైన విధాలు మేము ముందుకు పోలాగిన సాయప్రేణా ప్రాదిష్టం ఏ రీతిగా మేము ముందుకెళ్ళాలో ప్రభావ ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రభ నా దేవనత ప్రతి దశలో ప్రభ నేను మహిమపచ్చే బిడ్డలుగా మేము ఉండాలా మీ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడిన ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాకు బయలుపరిచినట్టు తండ్రి నీకు వందాలు ఇస్తా కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా మీ భద్రపరచుకోవాల మీ వాక్యం ప్రకారం మీరు జీవించాలా మరియు విశేషంగా దాని అనుభవపూర్వకం వాటిని అనేకులకు ప్రవ్వ ప్రేమతో మేము వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు ప్రాదిష్టమైన గొప్ప దేవానికి వర్ణాలిసయ్యా సింధుశేఖరణ ముట్టిన ప్రభావ అన్నకు మంచి దచ్చేయండి ప్రభావ మీ పర్లో గొప్ప జ్ఞానం ఇంకా నింపండి అన్నకు ఇంకా మీ సముచితమైన జ్ఞానం చేత నింపండి ప్రభావ ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచండి ప్రభావ ఆయన దైవా నా ప్రభావ విషయాలు ప్రభావ అన్నదారు మీరు బయలుపరిస్తాను నీకు అన్నాడు ప్రభావ పది వాక్య మార్గం మేము భద్రపరచుకున్న దాని ప్రకారం జీవించే బిడ్డలుగా తయారు చేయమని అదిష్టంలో ఓ ప్రభ మాకు మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచండి మాకున్న విశ్వాసం సరిపోదు ప్రభావ ఇంకా ప్రభ మా విశ్వాసాన్ని ఇంకా రెడ్డింపు చేయండి ప్రభావ సంపూర్ణంగా ప్రభ మేము సాగిపోయే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి గొప్ప దేవా నీకు అన్నాలిస నా తండ్రి నా దేవా సమం చాలా తక్కువగా ఉంది ప్రాభ మీరు ఆకడ బహు సమీపం ఉంది ప్రభావ కానీ ప్రభావ మాకు పని కొరకు ప్రాభ మేము ప్రయాసపడి మేము ముందుకు పోవాలా ప్రాభ అయినా మీరే మాకు బలం మీరే మాకు శక్తి ప్రభావ నన్ను బలపరిచేవాడిని ఎందుకు నేను సమస్య చేయగలన్నారు అవును మీరు మమ్మల్ని బలపరచపోతే మేము ఏం చేయలేం ప్రభావ అయినా మీరు మమ్మల్ని బలపరిచే దేవుడు అన్నారు ప్రభావ మీ బలం పొందుకొని మేము పోయి పెట్టగా తయారు చేయండి వైరస్ బాధ్యతలు అందరినీ ఆ కల్వరిసెల్లో అయినా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి ఒక్క బిడ్డికి సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిషత్ నామం నా హలవ మీరే స్వస్థ పచ్చని మహమనందండి ఓ ప్రభవణతాన్ని హరీతిగా ప్రవణ అతన్ని మెర్సి సిస్టర్ మదర్ గురించి ఓ ప్రభా రూత్ ఎఫ్సీ బాబు సిస్టర్ గురించి మేము ప్రార్థ్యమైన ఆ బిడ్డ ప్రభా హాస్పిటల్కి వెళ్తుందిగా టెస్ట్ అన్నింటిలో మీరు ఘన విజయం అనుగరించండి ఆ టెస్ట్ అన్ని సంపూర్ణంగా నార్మల్ పొజిషన్కి రావాలా ఏసు క్రీస్తు నామంలో ఆ హై ప్రాబ్లమ్స్ ప్రతి అనారోగ్యాన్ని హై ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉంది ప్రతి అనారోగ్యాన్ని ఏ స్థానంలో సంపూర్ణంగా రెస్టోర్ అవుతుంది కాక హలలియ సంపూమైన స్వస్థత కలుగును కాక ఏసు క్రీస్తనామలో హై ఏసు క్రీస్తనావు నీకు ఆజ్ఞాపిస్తున్నా ఒక రోతు ఎప్సు హై కళ్ళుతో మాట్లాడుతున్నా ఏసు క్రీస్తం నీకు ఆజ్ఞాపిస్తున్నాయి తిరిగి రెస్టోర్ కావాల్సిందే ఏసు క్రీస్తునాంనికి ఆజ్ఞాపిస్తున్న ప్రతి అనారోగ్యాన్ని ప్రతి ఇన్ఫెక్షన్ ప్రతి బ్యాక్టీరియాని ఏస్తున్నాం గద్దిస్తాను ఇప్పుడే విచ్చిపెట్టుకో సంపూర్ణంగా బాడీ మధ్య సంపూర్ణంగా నార్మల్ పొజిషన్ తిరిగి రెస్టోర్ అవును కాక ఏసు క్రీస్తనామల సంపూమైన స్వస్థతను కలుగును కాక ఏసు పరిశుద్ధ నామన హలలియా ప్రభా మీరే స్వస్థ పచ్చే మహిమ అందని ప్రభావ హాస్పిటల్స్ విషయంలో మీరు ఘన విజయమను కలించండి ఆ స్టెస్ట్ లో నార్మల్ రావాలా ప్రభావ స్వస్థ పచ్చే దేవుడు మీరు ప్రభావ హాస్పిటల్ కాదు ప్రభావ సమస్త ఘనత మహిమ నీకే ప్రభావ స్వస్థపచ్చినందుకే నీకు వందనాలు ప్రభావ నీకే కృతజ్ఞతలైనా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ వెరీ ఫాదర్ మీ వాక్కు పంపి ప్రభావ ఆ బిడ్డ మీరు బాగు చేస్తున్నారు స్వస్థలు నీకు వందలు ప్రభావ నీకే వందనాలు చెల్లిస్తున్నాం ఆ కుటుంబాన్ని ఇంకా ఆత్మీలోత నడిపించండి సర్వస్వత్తు నడిపించి నూతన అభిషేకించి మీకు గొప్ప సాక్షన్లు పెట్టుకొని ఆయన ఒక్క దేవానికి వందాలు ఇస్తే ఇంకా మధ్యకాల సమయంలో ఆరాధన పాల్గొన్న ప్రతి ప్రదర్శిస్తారు అందరూ మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీ కొరకు సాక్షిని పెట్టుకోండి ఓ దేవానికి వందలు ఇస్తే ఇంకా ఎంతమంది ఇందులో రాలేదు ఆ కుటుంబాలు కూడా మీరు ఆస్వాదించండి ఈ వాక్యలు ప్రపంచం ఎంతమంది అయితే వాక్యలు వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆకర్షించుకుని మీతో ఆకర్షించుకోండి ప్రతి బిడ్డలో ప్రభావ మీ వాక్యం బల స్థిరపరచండి ఫలింపజీవన్ ప్రాధిష్టనాల వాళ్ళ జీవితాలు మీరు సమర్పించుకోలేగానే సాయపడండి ప్రభావ ఆయన ఇంత భయంకరమైన చీకటి కాలం శ్రమల కాలం మేము ఉంటున్నాం ప్రభావ మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం చేస్తే మరీ జాగ్రత్త పడాలా అనేకులకు మీ వెలుగును ప్రభా ప్రకటించే వారిలాగా ఓ ప్రభావ సృష్టి ప్రభ ప్రసవేద మూలుగుతుంది ప్రభా దాస్యంలో ఉంది ఎవరు మమ్మల్ని మేము విడిపించాలా ప్రభావ ఓ ప్రభ నూతన సృష్టిగా మారాలా ప్రాభ మీ సత్యంలోకి రావాలా అలాంటి సేవా జీతంలో నడిపించండి ఇక మధ్య కాలశ్రమంలో ప్రభావ వాక్యందరూ మాతో మాట్లాడడం ఓ ప్రభావ కొత్త విషయాన్ని ప్రభావ మీరు మాకు బయలుపరిశాను అయినాకు వందాలు విన్నా ప్రతి మేము నెమరి వేసుకోవాల హృదయంలో భద్రపరచుకోని రాసుకోవాలా దీర్ఘంగా ధ్యానించాలా మరి విశేషంగా వాటిని అనుభవపూర్వకంగా ప్రభావ ప్రేమతో మనుషులకు ప్రకటించేలాగా అలాంటి ఆత్మీయమైన నడిపింపు మాకు అందరికి అనుగరించి మీరు ఆ కొరికి మేము అందరూ సిద్ధపరచుకోమని త్వరలో రానున్న ఏసు క్రీస్తు పరిషుధ నామమున ప్రార్థించినాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ మమ్మీ గురించి మేము ప్రార్థిస్తున్నాం ఆ బిడని ముట్టి స్వస్థపరచడం తరి మరి విశ్వాసం తగిన ప్రతిఫలం అనుగ్రహించండి ప్రభు ఈ రక్తం పెట్టి కొనబడ్డ బిడలు ప్రభు ఆ కుటుంబంలో తను అనేకమైన శ్రమలు ఉన్నాయి ప్రభావ శరీరాన్ని వాడు గాయపరుస్తున్నాడు దుష్టశక్తులు ఈ శ్రీకృష్ణ విడిచిపెట్టి వెళ్ళిపోండి వాళ్ళ శరీరాల ముట్టడానికి దినం మేము డీక్లెయిమ్ చేసుకుంటున్నాం ప్రభు మీరే మహిమనుందండి ఆ బిడ కండ్లను ముట్టి స్వస్థపరచండి ప్రతి నర్వ్ని మీరు ముట్టండి ప్రభావ కంప్రెస్ చేస్తున్న ప్రతి ప్రాబ్లం నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామాంన ప్రభా హీలింగ్ దయచేసి రెస్టారేషన్ దయచేసి ఆ శాంతి సమాధానం అనుగ్రించండి దుఃఖానికి బదులు ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేస్తాననేసి ఏషా గ్రంథంలో మీరు మాకు చూపించినారు వాగ్దానం ఆ వాగ్దాన్ని వీరి కుటుంబంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఏసు క్రీస్తు నాన్న మీరే అనుగ్రహించి ఈ ఆరాధనంతట్లో మీరు ఆధిపత్యం వహిసినందుకు మీకు వందనాల ప్రభా ప్రతి బ్రదర్ సిస్టర్స్ని ఆశ్రయించండి ప్రతి ఒక్కరిని తను ఆసక్తితో మీ సన్నిధిలో ఉండేలాగా సమయం గడుపులాగానే నడిపించండి వాక్యం పట్ల ప్రార్థన పట్ల ఆసక్తి అనుగ్రహించండి ముఖ్యంగా సేవ చేయాలా అనేకులకు సువార్త ప్రకటించాలా ప్రభావ జ్ఞానం అనుగ్రహించండి ఏ రీతిగా సువార్త ప్రకటించాలా ఏ రీతిగా మనుషులన్నీ మీ చింతగా నడిపించాలా అటువంటి జ్ఞానం అనుగ్రహించి నడిపించి మీరు మహిమందమని మీ రాకవర్గం వల్ల దాన్ని సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆశీర్వాదం మన ప్రవైన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ ముఖ్యంగా మెర్సేసిస్తారు వాళ్ళ మదర్కి వారి కుటుంబీకులకు సదాకాలంతో అండిగాక ఆ మెయిన్ మన ఒకసారి రవి బ్రదర్ దిలీప్ ఏదో మాట్లా